పూర్తి అయినది ఏడవ ప్రవేశిస్తున్నాం కర్మ షట్కం పూర్తయినది భక్తి షట్కంలో ప్రవేశిస్తున్నాం ఇంకా ఒక్కటి మిగిలి ఉన్నది అద్భుతమైనటువంటిది జ్ఞానషత్కం చివరిది కాలేజ్ కోజ్ అది కర్మషత్కం ఆరాధ్యాయములో పూర్తయింది కదండి ఏమి తెలుసుకున్నాం ఈ కర్మయోగంలో చూడండి కర్మను గురించి ఎక్కువగా ప్రోత్సహిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు కదండి ఏవి తెలుసుకున్నాం మనం ఒక్క విషయం మనం ఆలోచించి ఇప్పుడు ఈ భక్తిలో మనం ప్రవేశిస్తాం కర్మసు కౌశలం ఇదండి అష్టాక్షరి మహామంత్రం ఈ కర్మయోగం యొక్క సారవంతా ఉన్నదండి యోగ కర్మసు కౌశలం అది భగవద్గీతలో ఫలాని కర్మ మాత్రమే చెయ్యండి చెప్పలేదన్నది ఏ కర్మ అయినప్పటికి నిష్కామ బుద్ధితో ఇప్పుడు నడవటం కూర్చోవటం భోజనం చేయటం చదవటం మాట్లాడటం ఇవన్నీ కర్మలే కదా ఈ కర్మలు ప్రతివారు చేస్తూనే ఉన్నారు కానీ అది బంధనాన్ని కలుగు చేస్తున్నది అదే కర్మ మోక్షాన్ని కలుగు చేసేటువంటి ఉన్నదండి కర్మను యజ్ఞంగా మార్చుకోవాలి ధ్యానంగా మార్చుకోవాలి ఆర్ సాక్రిఫైస్ అది సామాన్యమైనటువంటి పని భగవద్గీత చెప్పిన రహస్యం ఇదేనండి అయినా నువ్వేం కర్మలు వదలక్కర్లేదు లక్షణ కానీ గృహస్థాశ్రంలో కానీ ఏ ఆశ్రమంలో కానీ మేము ఏ కర్మలకు మీరు చేసుకోండి కానీ ఆ చేసుకునే ఇప్పుడు మీ యొక్క భావం ఉందో అది చాలా ముఖ్యం చాలా మ్యాన్ విల్ బి జడ్జ్ నాట్ బై ది వర్క్ హీ డజ్ బట్ బై ది మోటివ్ విత్ విచ్ హీ డజ్ ఇన్ ఏ ఉద్దేశం చేసి చేస్తున్నారో అదండి ముఖ్యంగా మనం గమనించవలసింది ఇప్పుడు భగవద్గీత చదివితే కార్యములు వదిలిపెట్టి ఎక్కడికో ఏకాంతానికి వెళ్తారనే అభిప్రాయం ఎప్పుడు ఉంచుకోబాకండి భగవద్గీత ఇప్పుడు అర్జునుడు భగవద్గీత విన్నాడు కాషాయ వస్త్రాలు ధరించి ఎక్కడికైనా అరణ్యాలకి పారిపోకి వెళ్ళారా చెప్పండి లేదు కదా చక్కగా తన డ్యూటీ ఇంత నెరవేర్చినారు యుద్ధం చేసినారు రాజ్య పరిపాలన చక్కగా చేసినారు చూచారా భగవద్గీత చదివితే అన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారనే అపోహ ఎప్పుడు ఉంచుకోబాక భగవద్గీత చదివితే దాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితే ఇంకా చక్కగా జరుగుతుంది ఇప్పుడు చెప్పులు కుట్టేవాడు భగవద్గీత చదివితే ఇంకా చక్కగా చెప్పులు కుడతాడు వాడు అదే విధంగా పాకివాడు ఇంకా చక్కగా పాకి పని చేస్తుంటాడు చాలా పనులు వదిలిపెట్టారండి యోగా కర్మసు కౌశలం అది వారు వారు చేసేటువంటి కర్మలో నిష్కామ బుద్ధి రహిత బుద్ధి దైవార్పిత బుద్ధి అహంకార రాహిత్యము అభిమాన రాహిత్యము ఇవి కలిగి ఉంటాడు కర్మలు వదలటండి కర్మలు చేస్తూనే ఉంటాడు చక్కగా మామూలు చేసేటువంటి పనులన్నీ చేస్తుంటాడు ఏ పని చేసినప్పటికీ నేను చేస్తున్నానని అహం ఇబోయితం అది వదిలిపెట్టేస్తాం జగత్తులో ఈ బ్రహ్మాండంలో మానవుడు ఇప్పుడు కదండి వచ్చింది ఇదివరకు కోటాను కోట్ల సంవత్సరం నుంచి ఎవరండి ఈ జగత్తంతా నడిపేది కొంచెం ఆలోచిస్త ఒక మహత్తరమైనటువంటి శక్తి డివైన్ పవర్ దానికి ఏదైనా పేరు పెట్టండి మీరు దేవుడు అన్నది ఇంకేదైనా పేరు పెట్టండి బట్ దర్ ఇస్ అ స్పిరిచువల్ ఏ డివైన్ పవర్ ఆ శక్తి ఇదంతా ఆ శక్తిని మనం దేవుడు పేరు పెట్టుకున్నామని సరే కనుక ఆ దైవశక్తి దగ్గర మానవ శక్తి అల్పం కదా మరి వీడు కొంచెం అహంకారం కలిగి నేను చేస్తున్నాననే కర్తృత్వంతో చేస్తే ఆ కర్మంతా ఖరాబ్ జాత ఎందుకు పనికి రాకుండా పోతుందన్నది అదే కర్మ నిష్ఠామబుద్ధితో కనుక చేస్తే ఒక ప్రాణికి ఉపకారం చేయాలనేటువంటి భావంతో కనుక చేస్తే దైవ స్మరణతో కనుక చేస్తే అది అద్భుతమైన యోగంగా పరిణమిస్తుంది అని గీతలో చెప్పబడింది యోగ కర్మసు కౌశలం అది కర్మలో కుశలత్వాన్ని చూపించడం అనేది యోగం అంటుంది సార్ కనుక వారి వారి కర్మలు చేసుకోవచ్చు వదిలిపెట్టవలసిన పని లేదు కానీ ఇదివరకుకి ఇప్పటికి భేదం ఏమిటంటే నేను అనేటువంటి ఇగోయిజం అక్కడ రాద లేదు అహం అనేటువంటిది రాదు తన్ను చూడవచ్చు చెవి వినవచ్చు పశ్యన్ శృణ్ స్పృశన్ జిఘ్రన్ నష్టం గచ్చం ప్రలపన్ విసృజన్ గృణన్ నిమిషన్ అది ఇంద్రియా ఇంద్రియాలు మనస్సు వాటి వాటి పనులు చేసుకోనిండి శరీరం కూడా వాటి పని చేసుకోనిండి మనం ఎక్కడున్నాం వాటికి సాక్షిగా చూస్తున్నాం అని చాలు దీపం ఇక్కడ మహాసభ జరుగుతున్నది అందరూ రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు లేక అనేక భావాలన్నీ చెప్పుకుంటున్నారు కానీ దీపం ఏమి చెప్పదు ఈ సభలో పాల్గొనదు కానీ సభను ప్రకాశింపజేస్తుంది అని స్వామి నాటక దీపం అని చక్కని ఒక గ్రంథం రాసినారు నాటక దీపం దానిలో ఒక నాటకం జరుగుతుంటే దీపానికి ఏ స్థానం ఉందో పరమాత్మకి ఆ స్థానం ఉందని మన హృదయంలో ఆత్మలో చూడండి ఆ ఆత్మకి స్థానం అంటే నాటక దీపం అది నాటకంలో అనేక పాత్రధారులు వీళ్ళందరూ కూడా పని పనిచేస్తుంటారు మాట్లాడుతుంటారు వేషాలు వేస్తుంటారు ఎర వెనకపోతారు మళ్లీ వస్తారు కానీ దీపం దీపం ముందుకి రాదు వెనక్కి రాదు వికారము లేవు నిర్వికారంగా నీటి ప్రకాశింపజేస్తాను అదే విధంగా మన హృదయంలో ఉండే ఆత్మను తెలుసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఈ చెయ్యి పనిచేస్తున్నది అంటే ఏ శక్తి చేత పని చేస్తున్నది చెప్పండి ప్రజ్ఞానం అంటే అర్థం చెప్పినారు ఉపనిషత్తులో ఏ శక్తి చేత ఈ పనులన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయో ఉపాధిలో గానీ బయట సమష్టిలో గాని ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయో అదే ప్రజ్ఞ భగవంతుడు కేవలం చెడమైన వస్తువు కాదండిది అది చైతన్యం బాగా తెలుసుకోండి ఒక చిన్న రాయి నాలుగు కోడల మధ్య మనం పెట్టుకున్నాం చూడండి గుళ్ళు అదే దేవుడు అని అనుకోబాకండి మంచిదే ఆ టైంలో ఏకాగ్రత కోసం మనం ఏదో ఒక విగ్రహాన్ని ఒక మూర్తిని ఒక పటం ఏదో ఒక స్వరూపం మనం పెట్టుకున్నాం అనుకోండి డోంట్ బి సాటిస్ఫై అది ఆ టైంలో చక్కగా భక్తిగా మీరు ఆరాధించండి బట్ గో అబౌ ది టెంపుల్ బాడీస్ నాట్ లిమిటెడ్ విత్ విత్ ఫోర్ వాల్ ఈ అబౌవ్ ఆల్ ఫర్ ఈ ఆకాశం స్థూల్ ఆకాశమే ఇంత బ్రహ్మాండంగా వ్యాపించి దీనికంటే విశాలమైంది చిత్తాకాశ మెంటల్ అట్మాస్ఫియర్ దానికంటే సూక్ష్మమైంది చిదాకాశం చిదాకాశం అంటే భగవంతుడు ఎంత సూక్ష్మం అండి కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ దాన్ని చూడటం గానీ వర్ణించటం అసాధ్యం అండి మరి ఏమండి మరి ఎట్లా తెలుసుకుంటారు అంటే అనుభవం అనుభవం వీ కెన్ రియలైజ్ గాడ్ బట్ వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ గాడ్ సుజం మన స్వరూపంగానే ఉన్నది కాబట్టి మనం చక్కగా ధ్యానం కనుక నేర్చుకుంటే మన నిజస్వరూపంలో ఉండటానికి చక్కగా అవకాశం ఉందండి అదే చూడండి నిన్న ధ్యాన యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినారు బయట గొడవలన్నీ మర్చిపోండి బయట సంకల్పాలు వృత్తులు ఇవన్నీ కూడా దూరంగా పారేసాయండి మనలో ఏ విధమైనటువంటి సంకల్పం లేకుండా ఉంటే ఆ టైంలో మనస్సు అంది డిజాల్వ్ అయిపోతుందండి ఉప్పు కళ్ళు నీళ్లలో ఎట్లా కరిగిపోతుందో అట్లా కరిగిపోతుందండి మిగుతుంది ఇంకా సచ్చిదానందం ఆ సత్తచిత్త ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ ప్లేస్ అది కనుక అనుభవానికి వస్తే ఈ విధంగా ఎంత ఆనందం కలుగుతుందంటే ఈ ఇంద్ర సుఖాలు చంద్ర సుఖాలు రాజ్య సుఖం ఇవన్నీ కూడా తృణీకరించవలసి వస్తుందండి ఎందుకంటే అవన్నీ జడమైన నిద్రలో నిద్రలో ఉండే సుఖాలు సుఖాలండి మేలుకున్న తప్పుడు ఎంత సుఖం చెప్పండి నిద్రా సుఖం జడమైనటువంటిదండి మేలుకుని అనుభవించటం అదే తురీయ స్థితి సమాధి స్థితిలో మహర్షులంతా అనుభవించేటువంటి ఆనందం అది మన జన్మ హక్కు అది మనం ఎవండి నీకు పొందటానికి అర్హత లేదని ఎవరు అనటానికి లేదు ఎందుకంటే తన హృదయంలోని ఆత్మని ఎందుకు తెలుసుకోకూడదు చెప్పండి ఎవ్రీబడి హ్యాస్ ది రైట్ టు రియలైజ్ గాడ్ ఎందుకంటే తన స్వరూపంగానే ఉన్నాడు దేవుడు చూడండి దేవుడు ఎక్కడో వైకుంఠం కైలాసం ఏదో ప్రారంభ చిత్రం మనం దర్ణాలు పెట్టుకుంటున్నాం అసలు భగవంతుడు ఎక్కడున్నాడంటే ఈ గీతలో చెప్తాడు చూడండి అక్షరం బ్రహ్మ పరమం రేపు అధ్యాయంలో రాబోతున్నది హు ఇస్ గాడ్ ట్ వచ్చరక్షబుల్ ఇన్లిమిటబుల్ ధట్విచ్ ఈజ్ ఆల్ పర్వైడింగ్ ఈజ్ గాడ్ అది చూడండి ఎంత తక్కునే డెఫినేషన్ భగవంతుడు అంటే అటువంటి స్వరూపం గనక మనం అనుభవానికి వస్తే జీవితమే మారిపోతుందండి చాలా ఎంతసేపటికి పరప్రాణ మీద దయ ప్రేమ కరుణ ఉపకారం ఇవన్నీ జరుగుతుంటాయండి ఇప్పుడు చూడండి ప్రపంచంలో ఎట్లా ఉందో ఒకరినొకరు హింసించుకోవడం ఒకరి ఒకరు ఈ ద్వేషాలు ఈ రోషాలు అసూ ఎలు వీటి అన్నిటి కారణం ఏమిటి చెప్పండి ఆధారంగానండి అసలు జ్ఞానం లేదండి జ్ఞానము లేనందువల్ల అజ్ఞాన స్థితిలో ఇదంతా చీకటి అంధకారం మయమైపోయింది చూ ఇప్పుడు చీకటిలో ఎన్ని అపకారాలు జరుగుతాయి చెప్పండి ఇప్పుడు చీకటిగా ఉంది ఇప్పుడు సపోజ్ లైట్లన్నీ ఆఫ్ అయినాయి అనుకోండి ఎవరైనా లోపలికి వచ్చారనుకోండి దాన్ని తగులుకుంటాడు దీన్ని కింద పడతాడు ఇంకోటి నెత్తిన పడతాడు ఇవన్నీ చూడండి ఎన్ని ప్రమాదాలు వస్తాయి ఒక లైట్ వస్తే అన్ని చక్కగా ఉంటాయి అని అదేవిధంగా అజ్ఞానం అనేటువంటి అంధకారంలో పడి జీవులు నానా బాధలు పొందుతున్నారని శ్రీకృష్ణ పరమాత్మ జనుడు ఎందుకు దుఃఖపడుతున్నారో మొన్న విచారణ చేసినారు అజ్ఞానే నావృతం జ్ఞానం అర్చున పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం కప్పబడింది మూడు దృక్షాంతములు చెప్పినారు అగ్ని దేదీప్యమానంగా వెలుగుతుంటే పొగ చేత కప్పబడింది అర్థం నిర్మలంగా ఉంటే దుమ్ము కప్పబడింది బిడ్డ లోపల తల్లిగర్థంలో మావి చేత కప్పబడింది ఈ మూడు దృష్టాంతాలు చెప్పి పవిత్రమైనటువంటి తన ఆత్మస్వరూపం అనాది కాలం నుంచి ఎప్పుడు వచ్చిందో యజ్ఞానం చేత కప్పబడింది అజ్ఞానే నామృతం జ్ఞానం ఇప్పుడు ప్రపంచంలో ఎవరికైనా దుఃఖం కలిగింది అనుకోండి దుఃఖం కలిగితే వెంటనే దుఃఖ నివారణ చేస్తున్నాడు దాహం కలిగిందండి దాహం కలిగితే ఏం చేస్తున్నాడు మంచినీళ్ళు తాగుతున్నాడు చూచారా ఆకలి అయింది ఏం చేస్తున్నాడు అన్నం తింటున్నాడు రోగం వచ్చింది ఏం చేస్తున్నాడు ఔషధం ఉపయోగిస్తున్నాడు ఇది ఈ దుఃఖాలన్నిటినీ తాత్కాలికంగా నివారణ చేసుకుంటున్నాడు కానీ అసలు ఈ దుఃఖాలన్నిటినీ కారణం ఏమిటి అని మానవుడు ఆలోచించట్లేదు అన్నది మహర్షులు దీని గురించి చక్కగా ఆలోచించినారు అయినా ఈ దుఃఖాలు మానవుడు అనుభవిస్తున్నాడు ఒక్కొక్కటి నివారణ చేసుకుంటున్నాడు బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ది మిజరీ ఈ దుఃఖానికి అసలు కారణం ఏమిటి రూట్ ఏమిటో వాళ్ళు ఆలోచించారు దాన్ని జాగ్రత్తగా విచారిస్తే అన్ని దుఃఖములు తొలగిపోతాయి అని చెప్పారు రాత్రి నిద్రలో చూడండి కలొచ్చింది కలలో ఎన్నో దుఃఖాలు ఒకటి రెండు మూడు అనుభవిస్తున్నాడు వీటన్నిటికీ నివారణ ఏమిటి చెప్పండి మేలుకోటాడు అదేవిధంగా అసలు ఈ దుఃఖానికి అంత దిగిన కారణం ఏమిటి అని పెద్దలు ఆలోచించాలి దుఃఖం తొలగించడం మంచిదే ప్రివెన్షన్ ఇస్ గుడ్ చూడు ప్యూర్ ఈస్ గుడ్ బట్ ప్రివెన్షన్ బెటర్ రోగం వస్తే నయం చేయడం మంచిదే కానీ అసలు రోగం ఎందుకు వచ్చిందో ఆలోచించాలి ఈ భవ దుఃఖం ఈ సంసార దుఃఖం అంత కారణం ఏమిటి చెప్పండి శరీరం శరీరం ఎందుకు వచ్చింది కర్మ వల్ల వచ్చింది కర్మ దేనికి వచ్చింది రాగద్వేషాల వల్ల వచ్చింది రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి అజ్ఞానం చేత వచ్చింది కనుక ఈ అజ్ఞానం అనేది జ్ఞానం చేత ఎప్పుడు పోతుందో ఇవన్నీ కూడా తొలగిపోతాయి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి విషయాలు అర్థమైందండి కనుక దుఃఖం అనేది తొలగించడం మంచిదే గాని అసలు దుఃఖానికి కారణం ఏమిటో విచారణ చేయాలి పశ్చిమ దేశంలో ఒక మహా గొప్ప రచయిత ఉన్నాడు అండి నావెల్స్ రచయిత ఉన్నారు వారి పేరు మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఆల్ అది రచయిత అద్భుతమైన ఒక పుస్తకం రాశాడండి దాని పేరు ఆఫ్ ఆఫ్ ఫీల్డ్ రాశారు నవల దాంట్లో అర్థం చెప్తాను వినండి ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఒక ఆయన బాగా వ్యాపారం చేసి లక్షలు సంపాదించి కొత్తగా ఒక ఇల్లు కట్టుకున్నా వారికి ఒక ఇల్లు ఉందండి వారి పరంపరగా తాతలు ముత్తాతలు కట్టిన ఒక చిన్న ఇల్లు ఉంది ఇప్పుడు కొత్తగా డబ్బు సంపాదించి నూతనమైన గృహం తట్టుకున్నాడు పెద్ద గృహం ఈ పాతింట్లో నుంచి కొత్త ఇంట్లోకి మార్చుకున్నాడండి అంటే గృహప్రవేశం అయిపోయింది సామానంతా తరలించినాడు కానీ ఈ పాతింట్లో ఉన్నటువంటి ఒక గదిలో ఒక నిలువటద్దం ఉన్నదండి పెద్ద నిలువుట అది బయటకు తీస్తుంటే రాలేదండి కారణం ద్వారం చిన్నది అద్దం పెద్దది పెద్ద అద్దం ఉంటుంది నిలువటద్దం లోపలికి బయటకు తీసుకొస్తుంటే ద్వారం పట్టలేదు అందరూ ఆలోచనది ఎట్లా బయటికి వస్తుంది అని చెప్పేసి ఎవరికి ఊహ తోత లేదండి ఎందుకంటే ద్వారం చిన్నదిగా ఉంది అర్థం పెద్దదిగా ఉంది ఆయన ఆ ఊళ్ళో పలుకుపడి కలిగిన మనిషి అండి ఏం చేసినాడు తెలుసు ఊళ్ళో పెద్దలందరినీ సమావేశపరిచాడు అని సమావేశపరిచి అయ్యా ఒక సమస్య వచ్చి మీద పడింది ఏమిటది పెద్ద అర్థం లోపల ఉన్నది ద్వారం చిన్నది బయటికి రావటం లేదు మహానుభావులారా మీ అభిప్రాయం చెప్పండి అది బయటికి రావటానికి ఉపాయం చెప్పండి అది ఒక ఉపాయం చెప్పినాడు ఏమండి ఏమిటండి అర్థం బయటికి రాకపోతే ద్వారాన్ని కొంచెం వెడల్పు చేయండి ద్వారాన్ని కొంచెం వెడల్పు చేస్తే అర్థం బయటకు వస్తుంది కదా అన్నాడు ఇంకొక ఆయన ఆక్షేపణం చేశాడు ఎప్పుడో అనాది కాలంలో కట్టిన ఇల్లు పడగొట్టకూడదండి మనం దాన్ని కొట్టకూడదు ఇది పరంపరగా వస్తున్నది ఇంకో ఉపాయం చూడండి అన్నారు ఇంకొక ఆయన లేచాడు అర్థం పెద్దదైతే ద్వారం చిన్నదైతే అర్థాన్ని చేల్చండి ఏమి దాంట్లో తప్పేరి బయటకు వచ్చేస్తుంది అన్నాడు ఇంకొక ఆయన ఆక్షేపణం అర్థం మీద కత్తి పెట్టారా మూడు మొక్కలు కాదు పది మొక్కలు కూడా కావచ్చు చెప్పలేము మనం కాబట్టి ఆ పని మంచిది కాదు ఈ విధంగా పూర్వపక్షం ప్రతిపక్షం గోలగా ఉందండి ఆఖరికి ఒక కాయలు లేచాడు ఓ మహానుభావులరా మీ అభిప్రాయాలు నేను అడిగేది ఏమిటంటే అసలు అర్థం లోపలికి ఎట్లా వచ్చింది అన్నాడండి వాళ్ళు ఎంత చక్కగా ది క్వశ్చన్ ఈజ్ హవ్ ఇట్ ఎవర్కే అన్నాడండి ఊరికే బయటికి ఎట్లా కాకు అంత పెద్ద చిన్న ద్వారాలోంచి ఎట్లా వచ్చింది లోపలికి ఆలోచిస్తూ ఎంత చక్కగా ఉందో వండర్ఫుల్గా ఉందండి అభిప్రాయం ది క్వశ్చన్ ఈజ్ హవ్ ఇట్ ఎవర్కే విన్ అని లోకలకు ఎట్లా వచ్చిందని విచారణ చేశాడు కనుక దుఃఖం ఎట్లా పోతుందని అందరూ విచారణ చేస్తున్నారు మహనీయులు మహర్షులు దుఃఖం ఎందుకు వచ్చింది దేని వచ్చింది ఆ జ్ఞానం మన స్వరూపాన్ని మనం మర్చిపోయినా ది కాస్ ఆఫ్ ఫియర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్ అన్నాడండి ఎవరు వివేకానంద జనుడు భయపడుతున్నాడు దీనికి కారణం ఏమిటంటే తన యొక్క యథార్థ స్వరూపం మర్చిపోయినాడ ఇప్పుడు అర్జునుడు దుఃఖపడ్డాడు కారణం ఏమిటి చెప్పండి తాను తన బంధువులు వీళ్ళంతా దేహాలు చెప్పి అనుకున్నాడు వెంటనే కృష్ణ పరమాత్మ ఏం రిప్లైతున్నారు మీరు గాని వారు నేను గాని దేహాలు కాదు అందరూ చక్కని జవాబు చెప్పి వారిని కనుక ఈ దుఃఖానికి అంత చక్కని విరుగుడు తెలుసండి మన యథార్థ స్వరూపం తెలుసుకోవటం ఇది ఇది ఎటు ఏ విధంగా సంభవిస్తుంది చిత్తశుద్ధి కలగాలి ఈ జ్ఞానం కలగాలంటే చిత్తం నిర్మలం అయితే తప్ప ఆత్మ జ్ఞానం కలగదు భగవంతుడే మనకి జ్ఞానదీపం వెలిగిస్తాడని మన హృదయంలో ఇది పదో అధ్యాయం విభూతి ఈ రహస్యం చెప్పబడింది అర్జున ఎవరు ప్రీతిపూర్వకంగా భక్తి హృదయపూర్వకంగా నన్ను చింతన చేస్తుంటారో దామి బుద్ధియోగం వారికి నేను బుద్ధియోగం అంటే అంటే జ్ఞానదీపం వారి హృదయంలో వెలిగిస్తాను కనుక జ్ఞానం అనేది భగవంతుడికి అనుగ్రహించే తప్పకుండా కలుగుతుంది ఎప్పుడు ది మైండ్ ఈజ్ ప్యూర్ మీరు నిర్మలంగా భక్తి పూర్వకంగా ఆరాధిస్తుంటే మన హృదయం నిర్మలంగా ఉంటే మన మనస్సు సిద్ధంగా ఉంటే గోడీ ఈజ్ రెడీ మనకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గీతలో గ్యారంటీ గా చెప్పేస్తున్నారు కాబట్టి మన డ్యూటీ ఏంటంటే టు క్లీన్ టు ప్యూరిఫై అవర్ మైండ్ మన మనస్సును చిత్తశుద్ధి కరువు చేసుకోవటమే మన యొక్క పని భగవంతుడు తప్పకుండా జ్ఞానం అనిస్తాడు జ్ఞానం ద్వారా విచారణ లేనెవరు చక్కగా విచారణ అది ఇప్పుడు కాదండి ఇప్పుడు భక్తిలో ఉన్నాం కాబట్టి విచారణ ఇప్పుడు అనక లేదు అధ్యాయం దగ్గర నుంచి అద్భుతమైన విచారణ వస్తుంది అన్నది సారం పిండితే మూడు పదాలు వస్తాయండి జ్ఞాపకం పెట్టుకోండి ఓహం నాహం సోహం ఇదే వేదముల యొక్క వేదాంతం యొక్క సారవంతా ఈ మూడింటిలో ఉన్నదండి ఫస్ట్ ఓహం ఇది మొదట్లో ప్రశ్న హూయా అని అందరూ విచారించట్లేదండి ఏదో కళ్ళు మూసుకునేదో గడిచిపోతున్నదే గానీ వ్యవహారంలో పడిపోతున్నాడు గాని హూయా అని చెప్పి నేను ఎవరు అని విచారణ చేసే నాథుడు ఎవరండి ఇదే ఈ దేహంతో ఐక్యం అయిపోతున్నాడు కార్యక్రమాలు చేసుకుంటున్నాడు అక్కడికి బద్ధుడు అయిపోతున్నాడు తన నిజస్వ రూపం తెలియకపోతే ఇంకో రూపం అనుకుంటుంటే ఎన్ని బాధలు కలుగుతాయి చెప్పండి కనుక ఫస్ట్ క్వశ్చన్ కోహం ఊయా మై తప్పకుండా ఈ ప్రశ్న కలిగి తీరాలి ప్రతి వారి యొక్క హృదయంలో బట్ వాట్ ఈస్ ది ఆన్సర్ దానికి ఆన్సర్ ఏమిటి నాహం ఈ శరీరము దృశ్యము ఈ జడమైన వస్తువులు నేను కాదు నాహం నా ఇది కాదు నేను కానీ ఈ దృశ్య వస్తువులన్నింటినీ తోచవతలు వారేట్లాడు ఇది వెంటనే వచ్చే జవాబు చూడండి ఓహం ఊయా మై నాహం ఈ దృశ్య వస్తువు నేను కాదు మరి ఎవరు మీరు సహ సహ అంటే సర్వ వ్యాపకమైనటువంటి పరమాత్మయే నీవు అహం నేను ఎవరు సహ సోహం అదుపా గాయత్రి ఈ విధంగా మూడింటిలో సమస్తమైనటువంటి వేదాంత సారమంతా ఈ వీడియో ఈ మూడింటిని మనం విచారణ చేస్తాం చూడండి భగవద్గీతలో కూడా ఈ మూడింటి యొక్క ప్రాబ్లం ఈ సమస్య చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ తీర్చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ మనం భక్తి శబ్దంలో దిగుతున్నాం హృదయం నిర్మలం చేస్తున్నాం నిష్కామ కర్మ ద్వారా కర్మయోగంలో చెప్పిన సారాంశం తిరిగి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏ కర్మ అయినప్పటికీ కూడా నేను సామాన్యమైన దొంగలు జరుపుతున్నటువంటి కర్మలు మా విధంగా చేసుకొని ఏం పర్వాలేదు అది నడవటం భోజనం చేయటం మాట్లాడటం కానీ అది చేసేటప్పుడు మాం అనుస్మర యు అన్నాడు కృష్ణవర్మ ఓ అచ్చునే యుద్ధం చేయి కానీ ఏ విధంగా చేయాలి మాం అనుస్మర మాం అంటే ఏంటి ఇంపెరిషబుల్ ఆత్మ శాశ్వతమైనటువంటి భగవంతుని చింతన చేసుకుంటూ నీ కార్యం చేయి అప్పుడేమవుతుంది ఆ కార్యంలో లోపాలు పాపాలు దోషాలు రావండి భగవంతుని జ్ఞాపకం పెట్టుకుంటే ఆ పాపం ఎవరైనా చేస్తారండి కనుక నీ కార్యక్రమం శుద్ధం అప్పుడు కనుక ఏ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చునో కానీ ప్రపంచానికి అంతటికీ నీ పరమాత్మను మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి అప్పుడేమవుతుంది తెలుసండి చక్కగా కర్మ నిష్కామంగా పరోపకార భావంతో జరుగుతూ ఉంటారండి కర్మయోగం యొక్క సారాంశం తా ఏమిటంటే మనం ఈ కర్మ కర్తృత్వం లేకుండా నిష్కామ బుద్ధితో దైవార్పణ బుద్ధితో అహంభావం లేకుండా మనం కార్యములు చేసుకోవచ్చు కర్మ పరమాత్మో అని ఇప్పుడు రెండు వస్తువులు ఉన్నాయండి ప్రపంచంలో చెప్తాను తామరాకునేది కనుక నీటి బొప్పు పడితే ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది దాంట్లో తగులుకోదండి తామరాకు మీద పెరల్ ముత్యము వలె ప్రకాశిస్తూ ఉంటుందండి తామరాకు మీద నీటి బిందు పడితే అదే నీటి బిందు బ్లాటింగ్ పేపర్ బ్లాటింగ్ పేపర్ మీద పడితే పీల్చుకుంటుందండి సార్ ఆ చుక్కని పీల్చుకుంటుంది అది తగులుకుపోతుంది దాంట్లో కాబట్టి మన హృదయాలు ఉండాలంటే బ్లాటింగ్ పేపర్ మోస్తరు ఉండకూడదండి ఉండాలి సార్ ప్రపంచంలో కార్యం వలన చేయవచ్చు దానిపై ఏమిటంటే శరీరం దేనికండి దేనికి ఇప్పుడు మీరు మోటార్ కారు ఒకటి కొన్నారండి మోటార్ కారు కొని దాచుకుందని బాగా తుడుచుకుంటూ ఉంటే ఏమైనా లాభం ఉందా చెప్పండి మోటార్ కారు కొనుక్కుని రోజు తుడుచుకుంటూ కూర్చుంటే ఏమైనా ఉపయోగం ఉందండి ఇది దాన్ని ఉపయోగించుకోవాలి మోటార్ కార్ అంటే మన శరీరం శరీరం భగవంతుడు ఇచ్చారు దేనికండి ఇది చక్కగా దీన్ని ఉపయోగించుకుని స్థితికి పొందవయ్యా ఇది సంసార సముద్రాన్ని దాటానికి ఇది ఒక నావ ఈ నావను మనం ఉపయోగించుకోవాలి ఎప్పుడు చిల్లులు పడకపోవమే రిపేర్కి రాక పూర్వమే ఇది పగిలిపోక పూర్వమే ఈ సంసార సముద్రం దాకేయాలి మహతా పుణ్య పనిచే ఈ శరీరం ఎట్లా వచ్చిందో తెలిసిన పుణ్యం అనే పుణ్యం పుణ్యం అంటే ప్రైజ్ ఎంతో ఇప్పుడు మీరు బజార్కి ఒక వస్తువు అడగండి ఏమయ్యా ఒక వస్తువు ఇవ్వబయా అంటే పే ది అంటే పే ది ప్రైజ్ దాని ముందు చెల్లించు అక్కడ పెట్టు అంటాడు ఖరీదు లేకుండా ఎవరైనా ఇస్తారన్నది కనుక ఈ శరీరం అనేది భగవంతుడు మనకి ఇచ్చాడంటే తేరగా ఇవ్వలేదండి మనం వారికి పుణ్యం అనే ఖరీదు చెల్లించాం ఏం పుణ్యం చిన్న చిన్న పుణ్యాలు ఉంటే ఏదో మామూలు దేహాలు ఇతర ప్రాణుల యొక్క దేహాలు వచ్చాయి కానీ మహతా పుణ్య పుణ్యేనా ఎంతో మహత్తరమైనటువంటి పుణ్యాన్ని వారికి సమర్పించుకున్నాం అందువల్ల గొప్ప వస్తువు ఇచ్చాడు మనకి ఏంటి ఎనభై లక్షల జీవరాశుల్లో మహోన్నతమైనటువంటి శరీరాన్ని మనకి ఇచ్చినాడు దీంట్లో బ్రెయిన్ ఉన్నది బ్రహ్మాత్మ బ్రహ్మావలోక దర్శనం పరమాత్మను తెలుసుకుని సాక్షాత్కరించుకునే కెపాసిటీ దీంట్లో పెట్టాడని మరి ఇటువంటి దివ్యమైనటువంటి నావ మనకు వచ్చినప్పుడు మూల దాన్ని వాడుకోకుండా ఉంటే చెప్పండి భోన్ ఉపయోగించుకోండి దేనికి ఉపయోగించాలి సంసార సముద్రం దాటానికి మహత్య పుణ్యేయం కాయ నౌ స్ అనే నావను మనం కొనుక్కున్నాం ఏం చేయాలి పారం చిన్నులు పడుతుందండి వార్థక్యం వస్తుంది అనేక బాధలు అది రాక పూర్వమే ఫినిష్ యువర్ వర్క్ కనుక నేను నిన్న శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ఐదవ అధ్యాయంలో ఏం చెప్పారంటే ఆయన కామము క్రోధము ఈ వద్ద వేగా కొంచెం ఎప్పుడు శరీర విమోక్షణ ఈ వేగం అంటే వెలాసిటీ ఈ వెలాసిటీ అరికట్టండి చూడండి కామవేగం క్రోధ వేగం కామ ఎంత వేగం ఉండదు ఇప్పుడు కోపం కోపం వచ్చిందంటే ఎదుటి వాడిని కొడతాడు చెడతాడు నానా బాధలు చేస్తాను ఈ వేగాన్ని అరికట్టండి కొంచెం ఇది ఒక కళ్ళు కైపు ఈ కైపు రాకుండా చూడండి చూడండి ఎంత ప్రయత్నం చేయాలనేది కనుకనే ఇంద్రియముల్లో ఉండేటువంటి దోషాన్ని మనస్లో ఉండేటువంటి దోషాన్ని ఎంత శీఘ్రంగా మనం తొలగించుకుంటే అంత మంచిదండి నిర్మలం అయితే మనం కొత్తగా దేవుణ్ణి పొందడం కాదు వీఆర్ ఆల్రెడీ రియలైజ్ చూడండి దేవుడు మనలోనే ఉన్నాడండి కానీ మన మనస్సు ఖరాబ్గా ఉంది కాబట్టి అపవిత్రంగా ఉంది కాబట్టి దేవుడు కనిపించడం లేదు మనం చేయవలసిన పని నాట్ టు రియలైజ్ గాడ్ బట్ ప్యూరిఫై దిఫ్ ది క్యారెక్టర్ మన మొరాలిటీ శుద్ధంగా ఉంటే చాలు భగవంతుడు వెంటనే కనిపిస్తాడని సార్ ఉపనిషత్తులో ఒక వాక్యం నా విరతో దురిత నా శాంతో నా సమాహిత నా శాంత మనసు కనుక నిర్మంగా లేకపోతే నీకు ఎంత ప్రజ్ఞ ఉన్నా ఎన్ని చదువులున్నా దేవుణ్ణి పొందలేవు అంటున్నాను చూడు కనుక ఈ క్యారెక్టర్ బిల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోరల్ ట్రైనింగ్ కనుకనే రేపు పదమూడో అధ్యా పన్నెండో అధ్యాయాన్ని కలిసి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని గుణాలండి ఎన్ని చూడండి ఇరవై ఆరు అధ్యాయంలో ఇరవై ఆరు చెప్తారు ఏమిటి చెప్పండి అధ్వేష్ఠరుణ వాళ్ళ పక్క అధ్యాయులు మళ్ళీ ఏం చెప్తారు ఇరవై సుగుణాలు మళ్ళీ ఇంకొక అధ్యాయం తెరవండి మళ్ళీ ఇరవై ఆరు అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగం వ్యవస్థితి దానం దమస్థ స్వాధ్యాయ సపాధ్యవం ఈ విధంగా హృదయాన్ని నిర్మాణం చేసుకోవాలంటే నిష్కామ బుద్ధితో చక్కగా కార్యక్రమాలు చేయడం చాలా మంచిదని అందుచేతనే కర్మయోగం యొక్క రహస్యమంతా శ్రీకృష్ణ వారు మాత్రం చెప్పినారు పనిని కనుక దైవ బుద్ధితో నిష్కామ బుద్ధితో ఖర్చు రహితం చేస్తే అది యజ్ఞం యజ్ఞం అయిపోతుందని సార్ యజ్ఞం అంటే ఏమో బ్రహ్మాండంగా కర్మకాండ అని చెప్పి ఏ పని కూడా నిస్వార్థ బుద్ధితో నిష్కామ బుద్ధితో దైవ బుద్ధితో కనుక చేస్తే ఇట్ విల్ బి టైండ్ ఇట్ సాక్రిఫైస్ అది ఒక పెద్ద మహాపవిత్రమైన యజ్ఞంగా మారిపోతుంది భగవద్గీతలో ఉన్న విశేషం ఇదండి ఆ యజ్ఞం కనుక మార్చుకోబోద్దు కర్మ బంధనం కలుగు చేస్తుంది యజ్ఞార్థా లోయం కర్మ బంధన బంధనం కలుగు చేస్తుంది కనుకనే జనులు బాధపడుతున్నారండి ఈ బంధనంలో తగులుకొని శ్రీకృష్ణ పరమాత్మ తప్పించుకునే ఉపాయం చెప్పినారండి అయినా కర్మలు ఆచరిస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తుండే చూసి దాంట్లో అపవిత్రత అనేది రానియకుండా గనక చూస్తుంటే ఉపకార బుద్ధితో కనుక చేస్తుంటే ఎంత దివ్యమైనటువంటి ప్రభావం కలుగుతుందో చెప్పడానికి లేదండి ఈ విధంగా కర్మ ఆరోగ్యములు పూర్తి చేసినారు ఇప్పుడు భక్తి శక్తుల్లో అడుగు ఈ భక్తి అనేటువంటిది చాలా అవసరం అని ఎందుకో తెలిసిన పండు ఇంకా వస్తుంది పుష్పంలో నుంచి పండు వస్తుందని ఇది వరకు మీకు పండు ఫలం అంటే మోక్ష ఫలం మనకు కావాలండి ఎట్లా వస్తుంది అది భక్తిని పుష్పం వికసించుకోవాలి కర్మ యొక్క సహాయం చేత నిష్కామకర్మ యొక్క సహాయం చేత భక్తిని వికసింపజేసుకుంటే జ్ఞానం అనే ఫలం దాంట్లో వస్తుందండి కర్మణాయతే భక్తి భక్తి జ్ఞానం ప్రజాయతే జ్ఞానా ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రేషు నిర్ణయ నిష్కామ కర్మ భక్తి కలుగుతుంది భక్తి చేత జ్ఞానం జ్ఞానం చేత మోక్షం కనుక శ్రీకృష్ణ పరమాత్మ భక్తిని గుర్చి ప్రోత్సహిస్తున్నారండి భక్తి లేకపోతే జ్ఞానం కలగడం చాలా కష్టం ఎందుకంటే ఆ భక్తి ద్వారా భగవంతుని మనం ఆరాధిస్తుంటే వారి యొక్క గ్రేస్ వారి యొక్క అనుగ్రహం చేత మనకి జ్ఞానం కలుగుతుంది ఈ విషయాలన్నీ ముందు ముందు నేను చెప్తాను దృష్టాంతం అండి ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు మొదటి వారికి ఏమి జ్ఞానం లేదండి భక్తి ఓం నమో నారాయణ జపాలు చేస్తాం జపం చేస్తుంటాడు ఎవరండి ప్రహ్లాదు లక్షలు జపం చేసినాడు ఒకనాడు విష్ణు భగవానుడు ప్రత్యక్షం ఎవరికి ప్రహ్లాదు అయ్యా వరం కోరక స్వామి క్షమించండి క్షమించండి మిమ్మల్ని మేము చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాం వరాల కోసం కాదు అన్నాడండి చూడండి ఈ కాలంలో ఎవరైనా అంటారండి కోరుకోమంటే ఆలస్యం అండి ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడండి నాకు ఇది కావాలి అది కావాలి ప్రహ్లాదు ఐ డోంట్ కేర్ అని నాకేం వద్దు మనం నత్వహం కామయే రాజ్యం నాకు రాజ్యం నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం స్వర్గం కూడా నాకు వద్దు అన్నాడు నా అంటే మోక్షం మోక్షం కూడా నాకు మరి ఏం కావాలి నీకు కామయే దుఃఖ దత్తానామాశనం ఎవరైనా బాధపడుతుంటే బాధ తొలగించండి అదే నాకు పదివేలు అంటాడు చూ ఎంత విశాల హృదయించోరండి ఎవరైనా ఇటువంటి వరం కోరుకుంటారా కానీ ఆ ప్రహ్లాదు నిలదీసి అడిగేసినారు ఎవరు నీ వేదాంతాన్ని కట్టి నేను ఏదో వరం కోరుకోమన్నా కోరుకోవయ్యా అన్నారు ఎవరు విష్ణు అయ్యో మరి దైవాగ్యం నేను ఇదని కోరుకోకపోతే ఎట్లా నాకేం అభిప్రాయం లేదు కోరాలని కానీ భగవానుడు చెప్తున్నాడు తప్పకుండా కోరితీరాలని అని ఆలోచన మొదలుపెట్టాడు ఉచిత బెస్ట్ అండ్ ప్రశస్తింగ్ ఇన్ ది వర్ల్డ్ ప్రపంచంలో అనేక పదార్థాలు ఉన్నాయి ఎందుకంటే విలువైనటువంటిది ఆనందకరమైన వస్తువు ఏది అని చిన్నవాళ్ళు చిన్న వస్తువు కోరుకుంటారని సరే ఈ మధ్య ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బీడీ అడిగాటండి బీడీ చక్రవర్తి దగ్గర బీడీలు అడగాల్సిందే ప్రహ్లాదుడు అటువంటి వాడు కాదండి మహనీయుడు వచ్చినారు కాబట్టి అన్నిటికంటే గొప్ప వస్తువు ఏదో అడుగుదామని ఆలోచన మొదలుపెట్టాడు ఏది ఆలోచన చేసినా కాలగర్భంలో నశించిపోతున్నది అది ఇప్పుడు ఇంద్ర పదవి చంద్రపదవి రాజ్య పదవి చక్రవర్తి ఏది కోరుకున్నప్పటికీ కాలగర్భంలో నాశనం అయిపోతున్నది ఏది ఏ స్థిరంగా ఉండదే మరి ఈ చిన్న తుచ్చ విషయములు ప్రా అడుగుతే ఏం లాభం మళ్ళీ ఆలోచన మొదలుపెట్టాడు ఎవరు ప్రహ్లాదు విష్ణు భగవానుడు సెకండ్ వార్నింగ్ ఇచ్చానండి హరిహ్ అన్నాడు తొందరగా కొరక కొరకు అంత ధ్యానం అప్పుడు పాపం సో తరుగు వార్నింగ్ చెప్పించుకోకూడదండి ఎవరి చేత సెకండ్ వార్నింగ్ వరకు పర్వాలేదు ఇప్పుడు విష్ణు భగవానుడు సెకండ్ వార్నింగ్ ఇచ్చేటప్పటికి అయ్యో ఏంటి టైం అయిపోతున్నది నాకేమో గొప్ప వస్తువు ఏమి స్ఫురణకు రాలేదు అని ఏం చేసినాడు తెలుసు ఓ విష్ణు భగవానుడు ఓ నారాయణమూర్తి మీరు సర్వజ్ఞలు కాబట్టి ప్రపంచంలో అన్ని వస్తువులు ఏ విషయం మీకు తెలుసు కాబట్టి అన్నిటికంటే గొప్ప వస్తువు మీరే ఆలోచించి నాకు ఇవ్వండి అన్నాడని ఇది యోగ వాసిస్తుల ఉందండి కథ యోగ వాసిస్థలు అప్పుడు వెంటనే భగవంతుని తెలియదు ఏమిటండి అన్ని తెలుసు కదా నహి జ్ఞానేన సదృశం పవిత్ర మెహ విద్యే మన జ్ఞాన యోగంలో చెప్పాడు కృష్ణపరమాత్మ ఓ అర్జున ప్రపంచంలో అన్ని వస్తువుల కంటే ఆత్మవిచారణ గొప్పది ఆత్మవిచారణ భూయా మై అనేటువంటి విషయం అన్నిటికంటే గొప్పది కాబట్టి ప్రహ్లాద నీకు ఆత్మజ్ఞానం అనుగ్రహిస్తున్నాను అని అంతర్ధానం అయిపోయిన ఆత్మవిచారణ ఇది అన్నిటికంటే ప్రశస్తింగ్ అండి మహావిలువైనటువంటి వస్తువు దాని ద్వారా మానవుడు తన స్వరూపాన్ని పొందగలడు అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేసాడు తెలుసు జపమాని దూరంగా పెట్టాడు చూసుకోండి భగవంతుడి అనుగ్రహం చేత ఆత్మ విచారణ వచ్చేసింది వారికి వెంటనే నేనేవారు విచారణ మొదలుపెట్టాడు హోయామాయ నేను మనస్సా ఇంద్రియములా బుద్ధ అహంకారమా వీటన్నిటికీ సాక్షి అయినటువంటి ఆత్మ అని బాగా విచారణ చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాడు కనుక ఈ అజ్ఞానం కలగడానికి ఎవరు కారకులు చెప్పండి భగవంతుడు యొక్క ది గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ హౌ టు గెట్ ద గ్రేస్ భగవంతుని యొక్క అనుగ్రహం ఎట్లా సంపాదించాలి ఇంకో వారు ఆదేశించినటువంటి విషయాలు మనం ఆచరణలో పెట్టాలి వారు భగవద్గీత చక్కగా మీరు చదవండి ప్రచారం చేయండి అని గీతలో చెప్పారండి ఆ విధంగా మనం చేస్తాం మనం భగవంతుని అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం ముందు మనం శుద్ధులు కావాలి తర్వాత ఇతరులు సంస్కరింపజేయటానికి ప్రయత్నం చేయాలి జరిగా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు భక్తి చట్టంలో ప్రవేశిస్తున్నారు అద్భుతమైనటువంటి భక్తి ఈ భక్తి యోగానికి ఒక మంత్రం ఉందండి మంత్రం దాసోహం ఇదండి మంత్రం దాసోహం దాసాను దాసుడు పెద్దల దగ్గర ఈ భక్తి నిజంగా కలిగిన వాడు ఎట్లా ఉంటాడు తెలుసండి స్వద్మార్గంలో అట్లా కాదండి జ్ఞాన మార్గంలో విశాలమైనటువంటి ప్రపంచం అంతా ఆక్యుపై చేస్తాడు భక్తికి జ్ఞానానికి భేదం ఏంటంటే భక్తి నేను స్వల్పుని నేను అల్పుణ్ణి నేను చిన్నవాడిని అని చెప్పి తగ్గించుకుంటూ రాస్తాడు జ్ఞానంలో కాదు నేను విశాలమైన స్వరూపం బ్రహ్మాండం అంతా చెప్పి అది అట్లా రామకృష్ణ బరహంస గారికి ఇద్దరు శిష్యులు ఉన్నారండి ఎవరంటే గృహస్థుల్లో ఒకరు సన్యాసుల్లోనండి వివేకానంద ఆ గృహాక్ష ఉన్నటువంటి శిష్యుడు ఎప్పుడు కూడా నేను దాసాను దాసుడును అని చెప్పి అనుకుంటున్నాడు ఈ వివేకానంద బ్రహ్మాండం వ్యాపించిన స్వరూపం అని చెప్పి అనుకుంటాడు ఒక మహనీయుడు వచ్చి ఈ ఇద్దరు శిష్యుల్ని మాయ కట్టివేసింది గొలుసు గొలుసుతో కట్టివేసింది ఇద్దరు శిష్యుల్ని వాళ్ళు ఏం చేసినారంటే మొదటి వాడు ఈ గృహస్థాశ్రములో ఉన్నవాడు నేను స్వల్పుణ్ణి నేను అల్పుణ్ణి నేను అని చెప్పి స్వరూపం చిన్నది చిన్నది చేసుకుని కొలుసు చూడండి అజ్ఞానం అనేటువంటి మాయ అనేటువంటి గొలుసు వీళ్ళని బంధించేసింది వీళ్ళిద్దరే ఎవరిద్ద ఈ మొదటి గృహస్థ శిష్టు ఇటు వివేకానందని ఈ గృహస్థ శిష్యుడు ఏం చేసినాడంటే తన చిన్న దాసోహం దాసోహం అని తన స్వరూపం స్వల్పం చేసుకుని ఈ మాయనే గొలుసు యొక్క రింగులో నుంచి దూరి తప్పించుకున్నాడట వివేకానంద్ ఏం చేసినట్టంటే బాగా విజృంభించి తన శరీరాన్ని బాగా డెవలప్ చేసి ఆ గొలుసును బద్దలు చేసి ఆయన తప్పించుకుపోయినట్టండి సరే ఈ విధంగా భక్తికి జ్ఞానానికి ఎంత చక్కగా పోలికి చెప్పాడు చూడ ఇద్దరు మా యొక్క బంధం నుంచి తప్పించుకున్నారు కనుక ఎంత దాసోహం శివోహం రెండు ఒకటేనండి సార్ అహంకారం రెండిట్లో పోతుందండి మనం మన లక్ష్యం ఏమిటంటే అహం అనేటువంటిది ఇగో అనేటువంటిది డ్రాప్ అయిపోవాలి ఇటు జ్ఞాన ద్వారా ఇటు భక్తి ద్వారా ఇటు నిష్కామ కర్మయోగం ద్వారా ఏ రూపంగా అయినా ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే అహం అనేది లైవ్ అయిపోవాలంటారు నేను అనేటువంటి ఈ బోహితం అనేది ఉండకూడదండి అది ఉంటే ఏమవుతుంది తెలిసిన కార్యక్రమం అంతా చెడిపోతుంది అన్నది వీడి కత్తలతో ఏంటండి అనంతమైనటువంటి విషయం చక్కగా నడుస్తుంటే ఏదో మహత్తరమైనటువంటి శక్తిని అడుగుతుంటే ఈయన మధ్యలో వచ్చి మహా ఉంటే మన్న మొన్న పుట్టాడు రేపో మాపో పోబోతాడు ఈ స్వల్పమైనటువంటి దేశకాల క్రియలకు బద్ధుడైనటువంటి జీవుడికి ఏమి శక్తి ఉందండి చెప్పండి దైవశక్తి దగ్గర మానవ శక్తి అల్ప ఉండదు చిన్న చెప్తాను ఇప్పుడు గాలి లేదండి ఏ ఒక్క వస్తుంది అనుకోండి ఒక్కసారి జంజామార్తం వస్తే ఎంత గాలి వస్తుంది చెప్పండి అది దైవశక్తి విసినకరతో విసురుకోవటం మానవ శక్తి ఇప్పుడు చూడండి లైట్లు ఎన్నో లైట్ లో పెట్టాము పొద్దు వెళుతురు వచ్చిందండి రేపు సూర్యుడు ఉదయిస్తాడు అండి ఎంత శక్తితో చూడండి అది దైవశక్తి ఇది మానవుడి శక్తి అండి సార్ ఇప్పుడు నీళ్లు లేవండి నీళ్లు లేకపోతే పంపులతో కొట్టి కొట్టి కొట్టి అవస్థ పడుతున్నారండి సరే ఇది మానవ శక్తి ఒక్కసారి కానీ కుంభ వర్షం కురిస్తుందంటే ఈ జిల్లా అంతా కూడా వర్షం జలమయం అయిపోతుంది సూచన కనుక దైవశక్తి అద్భుతమైంది చాలా గొప్పది ఈ మానవ శక్తి చాలా అల్పమైంది మనం ఏం చేయాలో చూడాలి ఆ దైవానికి దాసోహం అని చెప్పేసి కర్తృత్వాన్ని పోగొట్టుకుని నీవే తప్పరం వెరుగ అనేటువంటి భావం ఉండాలండి సార్ ఈ భావం ఉండేటప్పటికీ ఈ కార్యక్రమాలన్నీ శుద్ధమైపోతాయి సార్ మనం దాసోహం దాసోహం దాసోహం అని మనం చక్కగా చింతన చేస్తుంటే భగవంతుడు ఏం చేస్తాడు తెలుసండి దా అనే దాన్ని తీసుకుపోతాడండి సార్ ఇదే మధుసూదన సరస్వతి అనేటువంటి గొప్ప కృష్ణ భక్తుడు అండి చెప్పారు తెలుసండి వారు మొదట్లో భక్తి కలవారండి కానీ కొంతకాలం మనకు అఖండమైనటువంటి జ్ఞానం వారికి కలిగిందండి అప్పుడు వారు చెప్తారు దాసోహమితి బుద్ధి పూర్వమాదార్థనే నేను జనార్దను అంటే కృష్ణ పరమాత్మని దాసోహం దాసోహం అని ధ్యానం చేస్తుంటే నా గోపి వస్త్రాలు వస్త్రాలు అపహరించేటువంటి కృష్ణ పరమాత్మ నా దాకారం కూడా అపహరించేశాడు అన్నాడు చూడండి దానేది తీసిపోతే చెప్పండి సోహం దాసోహం అని జపం చేస్తుంటే దాని కొట్టేశాటండి ఎవరు కృష్ణ పరమాత్మ కనుక తప్పకుండా దాకారం పోతుందండి కొంతకాలానికి దాసోహం దాసోహం హనుమంతుడు చూడండి హనుమంతుడు ఎంత భక్తి ఎంత దాసోహం భావన కానీ శ్రీరామచంద్రుడు వారికి చక్కగా బోధ చేసేటప్పటికి మనస్సు మారిపోయి ఎవరిని దాసోహంని అట్లాగే ఉంచుకుని సోహం అనేటువంటి భావనలో ప్రవేశించాడని ఎవరు ఆంజనేయుడు మీకెట్లా తెలుసు లాస్ట్ ఉపనిషత్తు ముక్తికోపనిషత్తు అండి ముక్తి ఆ ముక్తికోపనిషత్తు రామచంద్రుడు హనుమంతునికి చక్కగా ఉపదేశం చేస్తే అంత పూర్తి తర్వాత ఆంజనేయ నువ్వు ఏం తెలుసుకున్నావో కొంచెం చెబతావా నేను చెప్పిన బోధంత జీర్ణమైందా అప్పుడు హనుమంతుడు చెప్తాడు నేను గనక మి దాసోహం రామచంద్ర మీరు చెప్పిన బోధ అంతా జీర్ణం అయిపోయింది సార ఒక వాక్యంలో చెప్తున్నాను నేను దేహం అని చెప్పి అనుకుంటే మీకు దండం పెడతా నేను దేహ భావన ఎప్పుడైనా నాకు కలిగితే దాసోహం దాసో దేహ దాసోహం జీవ బుద్ధి నేను ఎప్పుడు జీవుడు అని చెప్పి అనుకుంటే మీ మీ యొక్క మీరు చెట్టు అయితే నేను కొమ్మ మీరు సముద్రం అయితే నేను తరంగం మీరు శరీరం అయితే నేను ఒక అంగం చూ అని జీవబుద్ధి ఆత్మబుద్ధ్యాత్వమేవాహం నేను ఆత్మని ఎప్పుడైనా అనుకుంటే రామచంద్ర మీకు నాకు భేదం లేదు మహానుభావాలు గురువు శిష్యుడు ఏకమైపోతాడండి ఆత్మ బుద్ధిలో గురు నైవ శిష్య ఈ భక్తి అంత ఒక చక్కని శ్లోకంలో చెప్పేస్తాడు కాబట్టి భక్తి అనేది ఎలాంటిదైనా జ్ఞానంలోకి తీసుకుని వెళ్తుందండి సార్ దాతో అయితే ఇప్పుడు అక్కడక్కడ ఏం జరుగుతున్నదో తెలుసండి ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గంలో ఉన్న ఇద్దరు కలహించుకుంటున్నారు అక్కడక్కడ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఏమంటారు చూసినా ఏమయ్యా నీకేం పని లేదా నేను దేవుడు నేను దేవుడు ఏమిటి జ్ఞానం అంతా ఏదో భక్తిగా చక్కగా నామస్మరణ నమ శివాయ నమో నారాయణాయ ఇటువంటి మంత్రాధ్యాపనం చేయాలి కానీ ఏ జ్ఞానం ఏమిటి అని చెప్పి ఏడాకోళం చేస్తాను ఎవరు కొందరు భక్తి మార్గం ఈ భక్తి మార్గంలో యువకులు చాలా మంది ఉన్నారండి జ్ఞాన మార్గంలో ముసలి చాలా మంది ఉన్నారండి వాళ్ళు ఎంతసేపటికి సోహం అహం బ్రహ్మాస్మి అని వాళ్ళు చింతన చేస్తుంటారు వాళ్ళు మాత్రం ఏమిటి తెలుసు అండి సోహం వాడిది సోహం వీళ్ళది దాసోహం ఒకనాడు ఏమైందో తెలుసు అండి ఒక ఆశ్రమంలో చాలా గదులు ఉన్నాయండి ఆశ్రమంలో ఒక గదిలో జ్ఞానమార్గం వాడు వచ్చి ప్రవేశించాడు అండి వాడు ఆశ్రమంలో అనేక మంది వస్తుంటారు జ్ఞానమార్గం వాడు వచ్చి సోహం సోహం సోహం అని జపంచుతున్నాడు ఆ గది పక్కనే భక్తి మార్గం వాడు వచ్చి ప్రవేశించాడండి వాడు ఎప్పుడు దాసోహం దాసోహం దాసోహం అని వాడు చేస్తున్నారు తెల్లవారుజాము నాలుగు గంటలకి గంట కొడతారండి ఆశ్రమంలో గంట కొట్టగానే ముందు జ్ఞానమార్గవాడిని నిద్ర లేచాడు లేచి ఆ ఆశ్రమంలో ఒక బావి ఉందండి ఆ బావి పక్కనే గోడ ఉంది కల్లగా గోడ సున్నం కొట్టి స్నానం చేయబోతూ జ్ఞానమార్గం వాడు ఈ గోడ దగ్గర అనేక మంది వచ్చి స్నానం చేస్తారు కదా నా మంత్రమైన సోహం కనుక ఈ గోడ మీద రాస్తే ఎంత బాగుంటుంది అందరూ చక్కగా చదువుకుంటారు జ్ఞాన మార్గంలో ప్రవేశిస్తారని అక్కడ ఒక బొక్కు ఉందండి ఆ బొక్కు తీసుకుని తాటిగా యక్షాలతో సోహం అని ఆశపెట్టాడు అండి ఎవరు జ్ఞానం స్నానం చేయడానికి వెళ్ళిపోయినాడు ఇక భక్తి మార్గం వాడు ఇచ్చాడండి వీడిపోయిన తర్వాత చాలా ఖరాబ్ కరదయ్య ఖరాబ్ కరదయ్య సోహం ఏంటి దరిద్రం దాసోహం భక్తి మార్గం ఉంటే ఎంత బాగుందో అందరూ దాసోహం దాసోహం భక్తి మార్గం ప్రచారం చేస్తారు కదా మరి నేను దాన్ని చెరిపి దాసోహం అంటే వాడేవాడు నా మీద కలహం కలహానికి వస్తాడేమో దాన్ని చెరపవద్దు కానీ నా మంత్రం ఎక్కాలి కోడ మీద అని ఏం చేశాడో తెలుసు సోహం అట్లాగే ఉంచి సో పక్కన అని పెట్టాడండి అంతే ఇంకేమి ఏమైపోయింది చెప్పండి దాసోహం హలే భలే నా మంత్రం ఎక్కిపోయింది పైక్ అనుకుని స్నానం చేసిపోయినాడు మరుసటి రోజు మళ్ళీ జ్ఞాన మార్గం ఆడు వచ్చాడు రామరామా నా సోహం తిడగొట్టాడు రా ఎవడో దాసోహం పెట్టాడు అని వాడు ఏం చేశాడంటే గుత్తం చెరిపేసి మళ్ళా సోహం అంటే వాడు కలహానికి వస్తాడని దాసోహం అట్లాగే ఉంచి దా పక్కన సహ అని పెట్టాడంటే స ఎవరైనా తెలుసినా సదా సోహం ఉట్టి సోహం కాదు సదా ఎల్లప్పుడూ అరేవరే వరే కొట్టాడు ఆనందపడ్డాడు వాడు ఈ వాళ్ళు భక్తి ఆడుచాడు చాచా చాచా సదా సోహం ఏంటి అని చెప్పి తెరిపిస్తే కోపానికి వస్తుంది కుట్లాంటికి వస్తాడని ఆ సదా పక్కన మళ్ళా పెట్టాడండి ఏమైనా తెలుసునా దాస దాసోహం అయిపోయిందండి అరే బ్రహ్మాండమైన భక్తి బ్రహ్మాండమైన భక్తి వీడిపోయినాడు మళ్ళా వాడొచ్చాడు సా పెట్టాడు సదా సదా సోహం మళ్ళా వాడొచ్చి దాస దాస దాసోహం ఆఖరి గోడంతా ఖరాబ్ చేశారండీ వాడు హాస్టల్ మేనేజర్ గారు వచ్చారు ఏమయ్యా ధర్మానికని మీకు గదులిస్తే గోడంత నాశనం చేస్తారయ్యా ఇంకేమైనా బుద్ధి ఏమండే నేను సోహం రాసేవాడు దాసోహం అన్నాడు అండి వాడు ఈ విధంగా ఇద్దరు కొట్లాడుకుంటే ఆయన భగవద్గీత చదివారా అని అడిగాడండి చదవలేదని చీచిచ్చి భగవద్గీత చదవకుండా ఇట్లా కొట్లాడతారేమిటి భగవద్గీతలో ఏం చెప్పినారు భక్తి జ్ఞానం ప్రజాయతే భక్తి చేత జ్ఞానం వస్తుందని కంఠాపదంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఇంత తపస్సు చేసినారు ఇంతవరకు మీకు అర్థం తెలియటలేదే సోహం గానీ దాసోహం కానీ రెండు ఒకటేనాయన ఇద్దరు భక్తి జ్ఞానానికి భేదం లేదనేసినాడు ఈ విధంగా ఈ భక్తి షట్లలో ఇప్పుడు ప్రవేశిస్తున్నప్పుడు మన మంత్రం ఏమిటండి దాసోహం ఈ దాసోహం గారు భక్తి పూర్వకంగా మనం చేస్తుంటే దానిది శ్రీకృష్ణపరం మాత్రం తీసుకుపోతాడండి ఏం మిగుతుంది సోహం చూచారా ఈ భక్తి మార్గం జ్ఞాన మార్గంగా మారిపోతుంది దీంట్లో కొట్లాట్లు పేచీలు ఏమి ఉండకూడదున్నది ఇప్పుడు ఈ అధ్యాయం పేరు విజ్ఞాన అని పెట్టాడు విజ్ఞాన యోగం ఏమిటండి దాని అర్థం భగవద్గీతలో రెండు పదాలు జ్ఞానము విజ్ఞానం జ్ఞానం అంటే ఓకల్ ఓకల్ నాలెడ్జ్ విజ్ఞానం అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చూచారా రెండు నిజానికి చెప్పినాను మీకు అనుభవపూర్వకమైనటువంటి విద్య అండి అధ్యాత్మిక విద్య ఓకల్ నాలెడ్జ్ అంటే కేవలం వాచ కాదండి ఎవరింగ్ ప్రాక్టికల్ అది వివేకానంద స్వామి చెప్పారండి మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్ ఫీల్ గా చెప్తాను మళ్ళీ చెప్తున్నాను మతం అంటే ఊరికి నోటి మాటలు కాదయ్యా భగవంతుని డైరెక్ట్ గా చూడాలి డైరెక్ట్ గా అనుభవించాలి డైరెక్ట్ గా సాక్షాత్కరించుకోవాలి అదండి యథార్థమైనటువంటి మతం మానవుడు అట్లా చేస్తున్నాడా ఎంతసేపటికి ఏదో నాలుగు గోడల మధ్య ఒక మూర్తిని పెట్టుకుని అదే దేవుడు అని చెప్పేసి ఎల్ల పూజ ఇవన్నీ చేస్తున్నారు మంచిదే కానీ చాలదండి ఏ నాటికైనా కూడా భగవంతుడు సర్వవ్యాప్ భావం మనకి హృదయంలో ప్రవేశించాలి సార్ అప్పుడు ఏమవుతుంది ప్రేమ కరుణ దయ అనేది పొంగి పలుతుంది క్యారెక్టర్ చక్కగా నిర్మాణం అవుతుంది సార్ దేవాలయాల్లో పూజ చేయడం మంచిదే ఇళ్లలో పూజలు చేయటం మంచిదే కానీ భగవంతుని యొక్క యథార్థ స్వరూపం గీతలో చెప్పినట్టు అనుభవానికి రావాలి భగవంతుని ఈజ్ నాట్ లిమిటెడ్ అన్లిమిటెడ్ అక్షరం నాశరహితమైనటువంటి వస్తువు ఇది ఎనిమిదో అధ్యాయంలో వస్తుంది చక్కగా ఈ రోజు కూడా భగవంతుని యొక్క స్వరూపం వచ్చినప్పుడు నేను దాని చెప్తాను రెండు శ్లోకాలు ఉన్నాయన్నది మొట్టమొదట విజ్ఞానం విజ్ఞానం అంటే చెప్పండి అనుభవం ప్రాక్టికల్ నాలెడ్జ్ చూడండి ఎంత చక్కగా జ్ఞానం చాలదయా జ్ఞానం అంటే ఓకల్ నాలెడ్జ్ ఊరికే నోటితో చాలదు విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా ప్రతిదీ కూడా ఈ ఆధ్యాత్మిక విషయంలో అనుభవాన్ని ఇప్పుడు అహింస సత్యము ధర్మము నీతి దయ ప్రేమ ఇవన్నీ ఊరికే నోటితో చెప్తున్నాం కదా అవన్నీ మన రక్తాలలో జీర్ణం కావాలన్నది ఎస్సిమిలేషన్ అది లోపలి దీనిపైన నిధిధ్యాసం అంటారు ఇప్పుడు జరిగేదంత శ్రవణం మనం చెప్పటం మీరు వినటం ఇది శ్రవణం అండి డోంట్ బి సాటిస్ఫై ఇంటి దగ్గరికి వెళ్ళి మననం సరే మొజిటేషన్ థింకింగ్ సబ్జెక్ట్ మోగ చింతన చేస్తుంటే అది జీర్ణం అయిపోతుంది అండి రక్తనాళ మనలో ప్రవేశిస్తుంది అది మన స్వభావమే స్వరూపమే అయిపోతుంది అండి ఇంకా ఎప్పుడు అది మారదండది సార్ కనుక ఈ భక్తి అనేటువంటిది క్రమంగా జ్ఞానంగా మారిపోతుంది ఒక టైంలో ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జ్ఞానానికి విజ్ఞానానికి రెండింటికి భేదం చూధిస్తున్నారు సార్ జ్ఞానంతో సంతృప్తి పడబాకండి విజ్ఞానం జ్ఞానం దేహం సవిజ్ఞానమిష్యతే అర్చునే మీకు రెండు చెప్తున్నాను జ్ఞానము విజ్ఞానము ఏ ఈ రెండింటి కనుక తెలుసుకుంటే కొత్తగా తెలుసుకోవాల్సింది లేదు సరే మీకందరికీ అర్థమైందండి జ్ఞానము విజ్ఞానం చిన్న దృష్టాంతం చెప్తే అర్థమవుతుంది ఇప్పుడు మీరు సికింద్రాబాద్ పెద్ద పట్టణంలో ఉన్నారండి దూరంగా ఒక గ్రామం ఉందండి యాభై మైళ్ళు దూరంలో అక్కడ మీ బంధువులు ఎవరో ఉన్నారు వారు మీకు జాబు రాశారండి ఏమండి మా ఊళ్ళో దొరకని వస్తువులు మీ ఊళ్ళో దొరుకుతున్నాయి పెద్ద సిటీ కాబట్టి మీరు ఒక్కొక్క వారం రోజుల్లో మా ఊరికి రాబోతున్నారు కాబట్టి ఈ వస్తువులు తీసుకురాండి అని ఒక పెద్ద లిస్టు రాశాడండి మీకు ఉత్తరం ఏమిటి చెప్పండి బ్యాటరీ లైటు ఒక సూట్ కేసు ఒక టెలివిజన్ సెట్ ఒక రేడియో ఇది ట్రాన్సిస్టరు ఇవన్నీ పల్లెల్లో దొరకవండి ఇవన్నీ తీసుకురండి అని మీకు జాబు రాశారు ఆ జాబు ఎంతసేపు చదువుతారు చెప్పండి ఎంతసేపు చదువు ఒక్కసారి చదివితే చాలండి తర్వాత ఏం చేయగలను మనీ పర్సు ఆ లెటర్ తీసుకుని ఊళ్ళోకి వెళ్ళాలి చూసా ఒక్కొక్క వస్తువు కొనాలి కలెక్ట్ చేసి ఆ ఊరికి వెళ్ళాలి ఊరికి ఆ ఉత్తరం చదవటం అనేది జ్ఞానం ఆ ఉత్తరాన్ని వస్తువు దానిలో చెప్పిన వస్తువులు కొని తీసుకుని వచ్చి అక్కడ తీసుకొచ్చాం పేరు విజ్ఞానం ఇంకొక దృష్టాంతం చెప్తాను వివేకానంద చెప్పిన దృష్టాంతం అండి విద్యార్థులు కాలేజ్ నాలుగు ఐదు గంటలకి కాలేజీ కూర్చింది ఊరు బయట షికారుగా పోయినారు అండి ఇద్దరు విద్యార్థులు ఊరు బయట ఒక మామిడి తోట ఉందండి పెద్ద మామిడి తోట మంచి పండు కూడా కాల్చినాయండి ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళి ఆ తోటకి రెండు వైపులా తిరగటం మొదలు పెట్టారు ఒకరు ఒకవైపు ఇంకొకరు ఒకవైపు తిరుగుతుంది ఒక స్టూడెంట్ ఒక విద్యార్థి ఏం చేస్తున్నాడు తెలుసండి ఒక నోటు పుస్తకం తీసుకొని రాస్తున్నాడండి ఈ తోటలో ఎన్ని మామిడి చెట్లు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి ఒక్కొక్క కొమ్మకి ఎన్ని పండ్లు ఉన్నాయి అని స్టాటస్టిక్స్ రాస్తున్నాడండి ఒక విద్యార్థి ఇంకొక విద్యార్థి ఏం చేస్తున్నాడు చూసండి దూరంగా పోయి ఒక మామిడి పండు పోసుకుని చెప్పు తీసుకుని స్వాహా లక్షణంగా తింటున్నాడు అండి వాడు ఈ ఇద్దరులో హూఈ ఫార్చునేట్ అంటున్నాడు అండి ఎవరు పెద్ద ఎవరు అదృష్టవంతుడు చెప్పండి తోటని అనుభవిస్తున్నాడు వాడు చూడండి లక్షణంగా మామిడి పండు తింటున్నాడు ఈనాబింగ్ ది గార్డెన్ ది గార్డెన్ వాడు తోటని అనుభవిస్తున్నాడు వీడేమో ఊరికి వర్ణిస్తున్నాడు అదేవిధంగా దేవుణ్ణి గురించి చాలామంది వర్ణిస్తున్నాడు అవినాశి భక్తవత్సలుడు సర్వవ్యాపి ఈ విధంగా వర్ణి ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు చక్కగా ధ్యానంలో తన హృదయంలో వెళుతున్నటువంటి పరమాత్మను అనుభూతి పొందుతున్నాడండి సార్ ఇతరులు ఎవరండి ధన్యుడు చెప్పండి దేవుని గురించి స్వత్నం చేయటం మంచిదే దేవుణ్ణి అనుభవించాలి హ్ టు రియలైజ్ థాట్ అప్పుడు కలిగేటువంటి ఆనందం చెప్పడానికి లేదు దీని పేరు విజ్ఞానం ఈ ఆధ్యాత్మిక విషయంలో వాచ అనే దానికి చాలా తక్కువ స్థానం ఉంది అండి అది ఎంతసే ఇప్పటికి కూడా అనుభవం అనుభూతి ఒక్కసారి గురువు దగ్గర శిష్యుడు బోధ వింటే చాలండి వెంటనే హి మస్ట్ ఎస్ఎమ్స్ నిత్య జీవితంలో దాన్ని మార్చుకోవాలని నిత్య వ్యవహారంలో దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి అందుచేత శ్రీరామచంద్రుడు అండి హనుమంతుడికి విషయం బోధించినారని జ్ఞాన విజ్ఞానం అనుకోచి ఆంజనేయ చీకటిగా ఉంది ఒక ఆయన ప్రకాశమును కూర్చు ఉపన్యాసం చెప్తున్నట్టండి ఎక్కడ చీకట్లో ప్రకాశం తెల్లగా ఉంటుంది దానివల్ల జనానికి ఎంతటో ఆహ్లాదంగా ఉంటుంది అని చీకట్లో కూర్చుని ఉపన్యాసం చెప్తున్నాడు ఏవైనా ప్రయోజనం ఉందా అంటున్నాడు ఎవరు రామచంద్రుడు హనుమంతుని చెప్తున్నాడు అండి దాని పేరు సీతారామాంజనేయం అది దారుణంధకారం దీపాన్ని గుర్చి ఊరికే ఉపన్యాసం చెప్తూ దాన్ని వర్ణన చేస్తుంటే పోతుందా అని అడుగుతున్నారు చూ దారుణగా అడంతకారం బడకునే వసులో కృత ఆ కొన్న ఆకలి తీరు సరసాన్న వర్ణనము వలన అన్నాను కూర్చుని పిండి వంటలు పలహారాలు వీటిని కూర్చు వర్ణిస్తున్నాడు ఎవరి దగ్గర ఆకలిగా ఉన్న వాడి దగ్గర చూడండి వారి ఆకలి తీరుతుందా చెప్పండి ఏమయ్యా ఆకలిగా ఉన్నాయన బూరె గుండ్రంగా ఉంటుంది గారి ఉంటుంది వాడి కడుపు కాలి చస్తున్నాడు వాడు మనుజుని ఆకలి తీరు పేదవాణి పేదవాడి దగ్గర కూర్చుని డబ్బును గుర్చి వర్ణిస్తున్నాడు ఏమయ్య నూరు రూపాయల నోటు పొత్తుగా ఉంటుంది అంటాడు వాడి పచ్చు ఏదో ఒక రూపాయలు దానం చేస్తే మంచిది కానీ కలితౌషం ఒక ఆయన దగ్గర కూర్చొని ఇంకొక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు ఏమయ్యా ఇన్సులిన్ ఉంటుంది పెన్సులిన్ ఏదో వచ్చి పొడవాలి కాని వాడిని ఇన్సులిన్ పెన్సులి ఉపన్యాసాలేమిటండి వాడు డబ్బుతో చూస్తున్నాడు వాడు రోగపీలో వెలి మిగుల దట్టమైన దట్టమైనట్టి అజ్ఞానం ఊరికే పోతుందండి నోటి మాటల చేత చూడు దట్టమైనట్టి అజ్ఞానతమమునే ఫలిత అనుభవ దృష్టి వలన గాచిత్ర శబ్ద బోధం ఫలిత యోగా సాధన చేయాలి ఈ ఆధ్యాత్మిక విషయంలోనండి ముఖ్యంగా ప్రాక్టికల్ కుర్చుని గురువు శిష్యునికి నాయన తత్వం అసి ఒక వాక్యం చెప్పేస్తాడు ఇక దాన్ని చక్కగా అనుభవానికి తీసుకురావాలి ముఖ్యంగా హృదయంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోవచ్చుకోవాలి ఒకచోట ఓ చిన్న గాక నేను చూచినానని చెప్పి ఇప్పుడు ఈ అధ్యాయం లోపల ప్రవేశిస్తాను ఈ వాచా వేదాంతానికి వచ్చి చెప్పినాడని ఏమిటి తెలుసు ఒక గ్రామానికి ఫైల్మాన్ వచ్చాడండి ఫైల్మాన్ అంటే ఓ అజానుభావుడు ఆ కండల కండలు భీముడు కలిగి ఒక భీముడు మాత్రం ఉన్నాడండి పెద్ద అజానుభావుడు ఒక గ్రామానికి వచ్చాడండి ఆ గ్రామ వాసులంతా పరిగెత్తుంటూ వస్తున్నారు దేనికో తెలిసిన వాడిని చూడటానికి వాడిని చూడటానికి ఓ ఆజానుభావుడు పెద్ద పలిసి ఉన్నాడండి వాడు వాళ్ళు చూడటానికి జనం అంతా వస్తే అందరిని ఆహ్వానించి కూర్చోండి అయ్యే మహానుభావ నేను ఒక ఉద్దేశం చేత మీ గ్రామానికి వచ్చాను నా స్వరూపం మీరు చూచారు కదా నేను భీముడి కంటే లావుగా ఉన్నాను అజానుభాహుడిని ఎందుకు వచ్చాను చూసినా కొన్ని వెయ్యి మంది వచ్చి కూర్చున్నారండి గ్రామస్తులు వీడిని చూడటానికి అందరికీ కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్తున్నాడు ఓ గ్రామస్తులారా నేను వచ్చిన విషయం ఉద్దేశం ఏమిటో చూసిన మీ ఊరు పక్కన చిన్న కొండ ఉంది కొండ చిన్న కొండ నిన్న రాత్రి నేను పండుకోబోతుంటే నాకు ఒక సంకల్పం కలిగింది ఆనాడు కృతయుగంలో ఒక మహనీయుడు కొండను మోశాడు కృతయుగం త్రేతాయుగంలో చూ త్రేతాయుగంలో కొండను అరచేతిలో మోసినాడు ఒక ఆయన ఆయన వల్ల యుగానికే ఖ్యాతి వచ్చింది ఎవరో చూసినా హనుమంతుడు హనుమంతుడు అరచేతిలో కొండను మోసినాడు యుగానికి కీర్తి తెచ్చేశాడు త్రేతాయుగం ఇంట్లో ద్వాపరయుగంలో ఇంకొక మహనీయుడు చిటికిన వేలితో ఒక పర్వతం మోశాడు ఆయన ఎవరు కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతం మోసంతో ఖ్యాతి తెచ్చాడు ఈ కలియుగంలో ఇంతవరకు పర్వతాన్ని మోసిన ఎవడు లేడు మీ ఊరి పక్కన పర్వతం చూడంగానే నాకు మొయ్యాలనే అభిప్రాయం కలిగింది అందువల్ల మీ గ్రామానికి వచ్చాను ఈ కొండను నేను అమాంతంగా మోసేస్తాను ఇప్పుడు కాదు ఆరు నెలలు అయిన తర్వాత ఈ ఆరు నెలలో నన్ను చక్కగా పోషించాలి మీరు మంచి విటమిన్ విటమిన్ భోజనం పెట్టాలి చూడండి వాడు ఈ బలం చాలదు కొండను మొయ్యాలంటే సామాన్యంగా ఈ బలం ఎక్కడికి వస్తుంది చాలదు అందువల్ల మీరు నన్ను బాగా పోషించండి ఆరు నెలలు ఒక విటమిన్ కాదు ఏ విటమిన్ బి విటమిన్ దడ్ దడ్ వరకు పెట్టేశాడు అన్ని విటమన్లు పెట్టాలి నాకు లక్షణంగా ముక్కు వరకు నన్ను తినిపించండి బలం ద్విగణీకృతం అయిపోతుంది కొండను మోస్తే మీ గ్రామానికే కీర్తి వస్తుంది ఎందుకంటే మీ గ్రామం పక్కన కొండగదవి అందరూ మీ గ్రామం పేరు చెప్పుకుంటారు ఖ్యాతి వస్తుంది అనేటప్పటికీ ఉరి ఉరి చెప్పింది నిజమే మన గ్రామానికి పేరు ఎంతమందు అనుకుంటారు మనకి ఖ్యాతి వస్తుందని అక్కడ కమిటీ వెంటనే ఫారం అయినారండి కమిటీ ఫారం అయి వసూలు చేసి ఆరు నెలలు బాగా ముక్కు వరకు వీడిని బాగా మేపారండి బాగా మేపేశారు ఆరు నెలలు అయిన తర్వాత ఈయన డిండోరా వాయించండి అన్నీ అందరికి తెలపండి గ్రామ గ్రామానికి కొండను మోయి మోగిపోతున్నాడు ఒక మహాదీయుడు వచ్చి అని చెప్పి ఓ ఇక దిండోరా వాయించేశారు వేల మంది వచ్చేసారండి ఒక రోజు సాయంత్రం నాలుగు గంటలకి ముహూర్తం పెట్టాడు వీడు ఎవరు ఈ తలుగు భీముడు అందరూ కొండ దగ్గర చేరిపోయినారండి వీడు మోస్తే చూడాలి ఆ దృశ్యం ఆ వండర్ఫుల్ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని సరిగ్గా అందరు కూర్చున్నారు టైం ఎప్పుడు అని అడిగారు ఓ కరెక్ట్ నాలుగు గంటలకి మోయిపోతే అడగండి అన్నట్టు అందరూ నాలుగు గంటలు చూస్తున్నారండి టైము మూడు ముప్ప అయింది ఏమయ్యా రెడీగా ఉన్నాను రెడీగా ఉన్నాను అయితే పూజ చేయాలి ముందుగా కొండకి అన్నాడండి పురోహితును పిలిపించి పూజ చేయించారండి కొండకి అక్షంతలు వేశారు పూజ అంతా సరిగ్గా ఫోర్ ఓ అందరూ వీడు ఎక్కడే కూర్చున్నాడండి ఏం కదలలేదు సోమరిగా కూర్చున్నాడు ఏమయ్యా నాలుగైపోయింది కొండకు మోయ్యా అంటే తప్పకుండా మోస్తాను ఎత్తి నా నెత్తిని పెట్టండి అన్నాడండి వాట నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు తప్పగా మోస్తాను ట్టండి నా పెట్టండి ముగిపోతే అడగండి అన్నట్ ఇదండి వాచ వేదాంతో అర్థమైంది కదండి సరిగ్గా కార్యక్రమానికి వచ్చేప్పుడు పప్పులో కాలేసాడండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యాంజ్ఞానేహోన్య్ఞాతమశిష్య ఎంత అనుభవం మహిమ చెప్తున్నారు చూడండి అచ్చిన ఈ జ్ఞాన విజ్ఞానములు నేను చెప్పబోయేది కనుక వింటే ఏం ఫలితం వస్తుంది తెలిసినా ఇక కొత్తగా వినవలసింది లేను ఇదే చాలు నిత్య జీవితంలో ఇంతకు మించినటువంటి జ్ఞానం కోటి లేను ఎందుకంటే ఇది మానవుడికి ఎంతో ఆనందాన్ని కలుగు యజ్ఞాత్మ ఈ ఆత్మ జ్ఞానం ఎటువంటి తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానములన్నిటికీ ఆధారం ఆధారమైనటువంటి విద్యను కనుక నేర్చుకుంటే తక్కిన విద్యలన్నీ నేర్చుకోబడినట్లే అంటారని సార్ విజ్ఞాతే ఉపనిషత్తులో విజ్ఞాతం భవతి ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్నట్టే అవుతుంది అంటారని సరే ఇంకొక దృష్టాంతం చెప్తారు ఇది ఉపనిషత్తులో మట్టి మట్టిని గురించి తెలుసుకుంటే కొండ చట్టి పూజ మూకుడు వీటన్నిటి గురించి తెలుసుకున్నట్టే కదా బట్టి వీటన్నిటికి కారణభూతమైనటువంటి మట్టి ఆ దానికి మంత్రం చూడండి యథా చాందోగ్యోపనిషత్తులు ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు వాచారంభం వికారో నామధేయం మృత్తికేత్యే ఈ కుండలు చట్లు ఇవన్నీ దేంతో చేయబడ్డాయి మృత్తిక అంటే మట్టి మట్టిని గురించి తెలుసుకుంటే వీటన్నిటిని తెలుసుకున్నట్టే ఇప్పుడు జగత్తులో చూడండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు దేహాలు ప్రాణులు ఇవన్నీ ఉన్నాయి కదా వీటన్నిటికి నీ కారణభూతమైనటువంటి ఆత్మను గుర్తి తెలుసుకుంటే ఈ జగత్తులంతా తెలియబడినట్టే ఎస్మిన్ విజ్ఞాతమిదం విజ్ఞాతం భవతి ఎవరికండి శివుడు తన ఇద్దరు కుమారుల్ని పిలిచాడండి శివుడు ఎవరిని పెద్దవాడు విఘ్నేశ్వరుడు రెండవవాడు కుమారస్వామి ఇద్దరిని పిలిచి నా ఎల్లారా మీ ఇద్దరిలో ఈ భూమండలం అంతా ఒకసారి ప్రదక్షిణం చేసి ఎవరు త్వరగా తిరిగి వస్తారో చని పెట్టాలి అని ఇద్దరికి రన్నింగ్ రేస్ పెట్టారండి ఎవరికి విఘ్నేశ్వరుడికి కుమారస్వామికి ఇద్దరు అంగీకరించినారు ఏ భూమండలం అంతా ఒకసారి ప్రదక్షిణం వారి వారి వాహనాలన్నింటినీ రెడీ చేసుకున్నారండి ఈ కుమారస్వామి వాహనం ఏమిటండి నెమలి రాకెట్ రాకెట్ మోస్తరు ఎగురుతుందండి ఈ విఘ్నేశ్వరు యొక్క వాహనం ఏమిటి చెప్పండి ఎలుక ఎలుక స్పీడ్ అందరికీ తెలుసు కదండి ఇద్దరు కూడా రెడీ చేసుకున్నారు గురువు గారు పెద్దవారు ఎవరు శివుడు వన్ టూ త్రీ ఎక్ దో తీన్ అనగానే కుమారస్వామి మాట్ రాకెట్ వేగంతో బయలుదేరేశాడు భూప్రదక్షిణ వీరు పోతుంటే విఘ్నేశ్వరుడు ఆలోచించినారు ఇవన్న సంగతి ఏమిటి ఆయన రాకెట్ గా పోతున్నాడు నా ఎలుక ఎట్లా పోతుందో అందరికీ తెలుసు కదా కాబట్టి నేను ఏమి చేయను ఈ భూమండలంగానే ఇంకా అనేకమైనటువంటి గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఎవరి యొక్క గుర్చిలో ఉన్నాయో ఎవరి హృదయంలో ఉన్నాయో అటువంటి మా తండ్రి పరమశివునికి ఒక్కసారి ప్రదక్షిణం చేస్తే చాలదా అని అనుకున్నాడంటే అనుకుని శివుడికి గిరగిరా తిరిగేశాడని ప్రదక్షిణ చేసి రెడీ ఇక కూర్చున్నాడు ఇక కుమారస్వామి భూ ప్రదక్షిణ చేసి చెవడ కార్చుకుంటూ పరిగెత్తుకుని వచ్చాడని వెంటనే శివుడు కుమారస్వామి యుడ్జె సెకండ్ మార్క్ విఘ్నేశ్వర గాడ్జె ఫస్ట్ మార్క్ అన్నాడు విఘ్నేశ్వరుడు గెలిచేశాడని ఎందుకు గెలిచినాడు ఈ ఒక్క భూమే కాదండి సమస్త బ్రహ్మాండములు పరమశివుని యొక్క కుర్చీలో ఉన్నాయి అందుచేత విఘ్నేశ్వరుడు ఈ రహస్యం తెలుసుకుని తల్లికి చిన్న ప్రదక్షిణం చేశాడు అదేనండి ఇక్కడ విజ్ఞాతేజ్ఞాతం భవతే అదే జ్ఞానం దేహం సవిజ్ఞానమిదం వచ్చ్యా శ్ఞాని తెలుసుకుంటే మేహ భూయోన్యజ్ఞామవతిష్యే ఇక తెలుసుకోవాల్సిన విషయం లేదండి ఇటువంటి అమోఘమైనటువంటి శాస్త్రాన్ని ఎవరైనా విచారణ చేస్తున్నారా ఎన్నో విద్యలు నేర్చుకుంటున్నారు కానీ ఆఖరికి ఎన్ని పాండిత్యాలు వచ్చినా ఎన్ని కవిత్వాలు వచ్చినా ఎంత విద్య వచ్చినా ఆఖరికి శ్మశానంలో కదా చెప్పండి మళ్ళా పుడుతున్నాడు కదా మళ్ళీ చస్తున్నాడు కదా ఈ జనన మరణ రూపమైన బంధనాన్ని తప్పించుకున్నాడా చెప్పండి ఈ వల్ల కనుక యోగ వాసిష్టంలో వశిష్ట మహర్షి గారు రామచంద్రునికి పదహారేళ్ల వయసులో బోధిస్తాడండి ఎంత తక్కునయన పాండిత్యం నేర్చుకో ఏమిటి పాండిత్యం చెప్తున్నారు పండితత్వం నయావత్ పాండిత్యం లేకపోతే మాయ చాలా బాధిస్తుంది అన్నాడండి ఎవరు వశిష్ఠ మహర్షి రామచంద్రుడు పదహారేళ్ల వయసు అండి చిన్నప్పుడు యోగ వాసిష్టం ముప్పై రెండు వేల శ్లోకంలో అద్భుతమైనటువంటి బోధ వారికి బోధిస్తాడండి ఎవరు వశిష్ఠ మహర్షి తావన్మాయావభయకరి పండితత్వం నయావత్ మరి పాండిత్యం అంటే న పునర్యే సంసార చక్రీ ఈ సంసార చక్రంలో తిరిగి తగులుకోకుండా ఉండే తెలుగు పేరే పాండిత్యం అర్థమైనా తిరిగి మళ్ళా పుట్టకూడదు తిరిగి బం ఈ బంధనం తగిలించుకోకూడదు జన్మరాహిత్యం కలగటమే పాండిత్యం అవిరత్మ జ్ఞానోదారే భయమిత్యం లేకపోతే మానవుడికి శాంతి లేదు వేమన పద్యం మీకు ఇతరులకు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను అన్ని చదువు చదివినా పూర్తి అయిపోతుంటే ఎట్లా చెప్పండి శ్మశానంలో పునరపి జననం పునరపి మరణం తప్పించుకోవాలి దీన్ని దీన్ని ఏ విధంగా తప్పించుకోగలం ఆ భగవంతుని యొక్క పదార్ చక్కగా ధ్యానం చేసుకుని మన యొక్క నిజస్వరూపమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే జన్మరాహిత్యం కలుగుతుంది మోక్షం ఇక్కడే సిద్ధిస్తుందండి అదే విజ్ఞానం ఆ విజ్ఞానమును శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఉపదేశిస్తూ భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు సార్ ఇది చాలా అమోఘమైన ఘట్టం అండి యొక్క స్వరూపం ఇదిగో ఈ మాల దృష్టాంతం వచ్చిందండి ప్రతిరోజు దీని గురించి చెప్తున్నాను ఈ అధ్యాయంలో వచ్చిందండి మత్త పరతరం నాణ్యం చినంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయు వచ్చునే బ్రహ్మాండమంతా నేను వ్యాపించున్నాను ఏ విధంగా సూత్రే మణిగణాయు ఒక పుష్పమాలలో గాని ఒక మణిరత్నమాలలో గాని దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను యాసించున్నా దారం లేనటువంటి పుష్పం ఉందా చెప్పు ఇప్పుడు పుష్పం ఉంటే ఏమిటి మీరు పుష్పాలు వాడు వారు పుష్పాలు జంతువులు రాక్షసులు దేవతలు అందరూ కూడా పుష్పాలు ఒక్కొక్క రకం పుష్పం దారం దారం కంటిన్యూస్ గా అందరిలో ఉందండి పాపి పాపిలో కూడా దారం ఉందండి చండాలుల్లో కూడా దారం ఉండండి పశువులో కూడా దారం ఉండండి కించిత్తుగా ఎవరిని చూడవద్దండి సరే వారు కూడా దైవ స్వరూపులు ఈ సోల్ ఇస్ పొటెన్షియల్ డివైన్ ప్రతి జీవి కూడా ఘనిభవించినటువంటి దైవస్వరూపం కాని ఒట్టి జలమైనటువంటి స్వరూపం కాదండి కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కనుక కలిగి ఎంత మార్పు తెలుసండి జీవితంలో ఆ కనుకనే ఇది అన్నిటికంటే ఈ విద్యను నేర్చుకోమని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం అది మీరు ఎన్ని విద్యలన్నా నేర్చుకోండి మీకు శాంతి దొరకదండి చాలా అరవై నాలుగు నేర్చుకున్నాడండి ఎవరు నారదుడు శాంతి లేదే ఒకరికి సనత్ కుమారుడు బోధిస్తాడు తరటి శోకం ఆత్మవి అది ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం పోతుంది దుఃఖం పోతుంది అది ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి ఏ కాలేజీలో ఏ హై స్కూల్లో ఏ స్కూల్లో ఎక్కడ బోధిస్తున్నారు చెప్పండి లేదే కనుక ముఖ్యంగా మన మార్పు ఏమైతే తెలుసు అందరికి ఆనందమును శాంతిని దుఃఖరాహిత్యాన్ని మోక్షాన్ని కలుగు చేసే విద్యను ఎందుకు దూరం పెడుతున్నారు అది కొంచెం తెలుసుకోవద్దండి దీంట్లో ఇంత మహిము చెప్పి మహనీయులు ఉపనిషత్తుల ద్వారా భగవద్గీత భారతం రామాయణం వీటి ద్వారా ఘోషిస్తున్నారని బాగుంటున్నారు కనుక మనం తెలుసుకుని నిత్య జీవితంలో కనీసం కొంతైనా జ్ఞానం పొందితే ఎంత బాగుంటుందో చెప్పండి కనుకనే భగవద్గీతను మీరు వదలద్దండి నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి ఔషధం అండిది ఇప్పుడు మీరు ఒక నవల నవలు చదివారు తీసి అవతలు బారేస్తారు తీసి ఎక్కడో బారేస్తారు మళ్ళీ దాని మాట పట్టించుకోరండి ఇంకేదైనా మామూలు పుస్తకం ఉంది అనుకోండి మ్యాక్సిన్ ఇది ఉంటుందనుకో అది మామూలుగా చదివి అవతలు ఈ భగవద్గీత అటువంటిది కాదండి నిత్య జీవిత సంగిని మన జీవితంలోనే ఇది ఒక వెంట ఉండవలసినటువంటి వస్తువు అన్నది ఇప్పుడు ఏదైనా రోజు పాండిత్యం లేకపోతే మానవుడికి శాంతి లేదు వేమన పద్యం మీకు ఇద్దరు చెప్పినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను చూ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 ఒక పుష్పమాలలో గాని ఒక మణిరత్నమాలలో గాని దారం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను వ్యాధించిన దారం లేనటువంటి పుష్పం ఉందా చెప్పు ఇప్పుడు పుష్పం ఉంటే మీరు పుష్పాలు వాడు వారు పుష్పాలు జంతువులు రాక్షసులు దేవతలు అందరూ కూడా పుష్పాలు ఒక్కొక్క రకం పుష్పాలు మాత్రం దారం దారం కంటిన్యూస్ గా అందరిలో ఉందండి పాపి పాపిలో కూడా దారం ఉందండి చండాలులో కూడా దారం ఉండండి పశువులో కూడా దారం ఉందండి కించిత్తుగా ఎవరిని చూడవద్దండి సరే వారు కూడా దైవస్వరూపులు ఈ సోల్ ఈస్ పొటెన్షియల్ ఈ డివైన్ ప్రతి జీవి కూడా కలీభవించినటువంటి దైవస్వరూపం కానీ ఒట్టి జడమైనటువంటి స్వరూపం కాదండి కనుక ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కను కలిగి ఎంత మార్పు వస్తుందో తెలుసండి జీవితంలో కనుకనే ఇది ఈ విద్యను నేర్చుకోమని చెప్పి పెద్దలు చెప్పడానికి కారణం మీరు ఎన్ని విద్యలైనా నేర్చుకోండి మీకు శాంతి దొరకదండి సరే అరవై నాలుగు విద్యలు ఎవరు నారదుడు శాంతి లేదే మాఖరికి సనత్కుమారుడు బోధిస్తాడు తరచి శోకం ఆత్మవి అది ఆత్మజ్ఞానం కలిగిన వాడికి శోకం పోతుంది దుఃఖం పోతుంది అది ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి ఏ కాలేజీలో ఏ హై స్కూల్లో ఏ స్కూల్లో ఎక్కడ బోధిస్తున్నారు చెప్పండి లేదే కనుక ముఖ్యంగా మన మార్పు ఏమిటో తెలుసండి అందరికీ ఆనందమును శాంతిని దుఃఖరాహిత్యాన్ని మోక్షాన్ని కలుగు చేసే ఎందుకు దూరం పెడుతున్నారు అది కొంచెం తెలుసుకోవద్దండి దీంట్లో ఇంత మహిములదని చెప్పి మహనీయులు ఉపనిషత్తుల ద్వారా భగవద్గీత భారతం రామాయణం వీటి ద్వారా ఘోషిస్తున్నారండి భాగవద్ కనుక మనం తెలుసుకొని నిత్య జీవితంలో కనీసం కొంతైనా జ్ఞానం పొందితే ఎంత బాగుంటుందో చెప్పండి కనుకనే భగవద్గీతను మీరు వదలద్దండి నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి దుఃఖాలన్నీ పోగొట్టేటువంటి ఔషధం ఇప్పుడు మీరు ఒక నవల నవల చదివారు ఈ చవతలు బారేస్తారు ఈ సెక్కడ బారేస్తారు మళ్ళీ దాని మాట పట్టించుకోరండి ఇంకేదైనా మామూలు పుస్తకం ఉందనుకోండి మ్యాగజైన్ ఇది ఉంటుంది అనుకోండి అది మామూలుగా చదివి అవతల వారేస్తారు ఈ భగవద్గీత అటువంటిది కాదండి నిత్య జీవిత సంగిని మన జీవితంలోనే ఇది ఒక వెంట ఉండవలసినటువంటి వస్తువు అనేది ఇప్పుడు ఏదైనా రోగం ఉందనుకోండి రోగం వచ్చిన వాడు ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ అంటే జేబులో వేసుకుని పోతాడు ఏ ఊరికి వెళ్ళినా కూడా ట్యాబ్లెట్స్ ఉంటాయి ఎందుకు వాడికి మలబద్ధకం ఉంది అనుకోండి ఆ ట్యాబ్లెట్ వేసుకునే వాడికి విరోచనం కాదు అందువల్ల ఏ ఊరికి వెళ్ళినా టాబ్లెట్స్ ఎట్లా తీసుకుపోతాడో అదే విధంగా భగవద్గీత భవ ఔషధం భవ అంటే పుట్టడం సాగటం ఈ రోగానికి ఔషధం భగవద్గీతను మనం ఏ ఊరికి వెళ్ళినా కూడా వీ హ్ టు క్యారీ ది మెడిసిన్ ఎలాంగ్ విత్ అస్ అది ఈ పవర్ ఒక దుఃఖానికండి ఈ ఔషధం వెంట తీసుకుపోయి ప్రతిరోజు దాన్ని చక్కగా విచారణ ఒకటి రెండు శ్లోకాలు ఇప్పుడు మనకి సమస్యలు కొద్దిగా ఉంటాయండి ఎందుకంటే ఏదో ఒక చిన్న పట్టణంలోనూ గ్రామంలోనూ ఉండి చిన్న వ్యవహారాలు చూస్తున్నాం కాబట్టి ఏదో సమస్యలు మనకి తక్కువగా ఉంటాయి కానీ గాంధీ గారికి వరల్డ్ వైడ్ పర్సన్ అండి వరల్డ్ ఫేమస్ పర్సన్ ఎవరు గాంధీ గారు ఎన్నెన్నో వరల్డ్ సమస్యలు ప్రాబ్లమ్స్ ఎన్నో వారికి తెకమక పెడుతూ ఉంటాయండి అటువంటి వారు ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి గాంధీ గారు చూడండి ఇంగ్లీష్ లో చెప్పి తెలుగు చెప్తాను ట్రాజెడీ బట్ If they have not left నా జీవితంలో అనేకమైన ప్రమాదాలు అనేకమైన ఒడిదుడుకులు కలిగినాయి కానీ ఎప్పుడెప్పుడు సంకట పరిస్థితులు Bhagavad Gita. తెరిచి ఒక శ్లోకం నేను చూసేటప్పటికి నన్ను ఓరడిస్తుంది నాకెంతో మనశ్శాంతిని కలుగు చేస్తుందని ఆ మహనీయుడు చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక అంత వరల్డ్ సమస్యలు ఉన్నటువంటి వారికి అంత శాంతి కలిగినప్పుడు మనకెందుకు శాంతి కలిగించదు చెప్పండి తప్పకుండా దాన్ని ఆధారపరచుకుని నిత్య జీవితంలో దానికి ఉపయోగించుకోవాలండి సరే అయితే కొందరు కొందరు అంటున్నారు ఏమండి మీరు సన్యాసులు అంతా వదిలిపెట్టారు కాబట్టి మీకు ఇరవై నాలుగు గంటలు మీకు టైం ఉంది మేము ఉద్యోగంలో ఉన్నాం వ్యాపారం చేస్తున్నాం వ్యవసాయం చేస్తున్నాం ఎన్నో వ్యవహారాల్లో మునిగిపోయినాం మాకు టైం ఎక్కడుంది గీత చదవడానికి ఆచరించడానికి టైం ఎక్కడానికి కొందరు అడుగుతున్నారండి అప్పుడు అడిగిన వాడిని మరి ఇప్పుడు సరే ఇప్పుడు చదవరు ఎప్పుడు చదువుతారు గీత అని అడిగారు ఎప్పుడంటే రిటైర్ అయిన తర్వాత ఉద్యోగం అంతా విరపించుకున్న తర్వాత అనుకూలమైన పనుల మనవాడికి వెళ్ళయిన తర్వాత ఇట్లా చెప్పుకొస్తున్నారండి వాళ్ళు నేను చెప్పినాను చిన్న ఉపమానం చెప్పానండి ఒక ఇంట్లో కుటుంబం భార్య భర్త ఉన్నారండి భార్య గారికి రామనామం అంటే చాలా ప్రీతి అండి ఎప్పుడు జపాలు ఓం శ్రీరామ రామ అని జపం చేస్తారు భర్త గారికి భక్తి ఉన్నది కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏం తొందర ఇప్పుడంతా ఉద్యోగం కదా రిటైర్ అయిన తర్వాత తర్వాత శాంతంగా ఉన్న తర్వాత రామనామం జపన్ చేస్తానని అనుకుని చేయడండి భార్య ఎన్నిసార్లు మందలిస్తుంది ఏమండి టైం ఎట్లా ఉంటుందో ఏ ప్రమాదం వస్తుందో పుణ్యం కట్టుకుంటాం నేను రామనామం మీరు కూడా రామనామం జపన్ చేయనంటే నాట్ నౌ అంట నాట్ నౌ నాట్ నౌ అని వాయిదాలు వేస్తున్నాడు సరే భార్య ఎన్ని చెప్పినా వెళ్లేదండి అప్పుడు ఏం చేసింది తెలిసింది ఈయనకి అకస్మాత్తుగా ఒకరోజు వ్యాధి వచ్చింది అండి జ్వరం సీరియస్ గా వచ్చిందండి నూట నాలుగు నూట నాలుగు డిగ్రీలు జ్వరం వచ్చింది కింద పండుకున్నాడు అండి ఓ డాక్టర్లు పిచ్చుకొచ్చారు బాగా చేసి డాక్టర్ చూసి ఔషధం ఇచ్చాడండి పౌంశ బాటిల్లో భార్య భర్త గారు ముందే చెప్తున్నాడు డాక్టరు అమ్మ రేపు పొద్దున ఒక అంశం మధ్యాహ్నం ఒక అంశం మూడు అంశాలు శీతాలో పోశాను మీ భర్తగారికి తాగించు జ్వరం తగ్గిపోతుంది అన్నాడు ఎవరు డాక్టర్ గారు డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు భార్య భర్తకి మందు ఇవ్వలేదండి ఇవ్వలేదు దాచిపెట్టింది నిన్న పెట్టిలో నా ఏమే మందు ఎందుకు ఇవ్వలేదండి ఇప్పుడు ఎందుకండి రిటైర్ అయిన తర్వాత తాగండి అన్నదండి ఇప్పుడేం ఇప్పుడేం తో తర్వాత తాగాడు చివాట్లు పెట్టాడు ఏమే జబ్బు వచ్చినప్పుడు కదా ఔషధం ఆ పాయింట్ మీద నిలవండి పుట్టటమే ఒక జబ్బు పుట్టటమే ఒక రోగం సావటం ఒక రోగం ఈ సంసార రోగం భవరోగం దుఃఖ రోగం బాధపడుతుంటే మనం ఏమండి ఔషధమైనటువంటి రామనామం మీరు ఎప్పుడూ రిటైర్ అయిన తర్వాత జపం చేసేది అట్లాగే ఔషధం కూడా రిటైర్ అయిన తర్వాత తాగండి తొందర ఏమిటి ఇప్పుడు అని అడిగిందండి సరే తర్వాత ఆలోచిస్తాం కానీ రామనామం ముందు మంది వన్ అన్నాడు మందు నేను ఇవ్వను కానీ ముందు రామనామ సంగతి తేల్చండి అన్నదండి అప్పుడు సరే జపమాలి ఇప్పుడే జపం చేస్తాను వెంటనే ఔషధం ఇచ్చి జప చేయించండి అంటే ఎప్పుడండి మనం జపం చేస్తుంది తర్వాత రేపటి మాట ఎట్లా మనకేమైనా తెలుసండి నో టుమారో రేపుకు రూపు లేదన్నా కబీర్ దాస్ రేపు అని డెక్సీలో తీసి పారాను ఎన్ని యాక్సిడెంట్ ఏం జరుగుతుందో ఇప్పుడు మేము పేపర్ చూస్తున్నారు కదండి ఎన్ని ట్రాజడీస్ ఎన్ని యాక్సిడెంట్స్ ఎన్ని కల్లోలాలు జరుగుతున్నాయి చోటు ఏ టైం ఎట్లా ఉంటుంది కేర్ ఫార్ మే హై వెల్ సన్ దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవటం మంచిదండి ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుంది కదా అవకాశాలు చక్కగా ఉన్నాయి భక్తికి లోటు లేదు వస్త్రానికి లోటు లేదు అన్ని చక్కగా ఉంది కదా పోన్ ఇప్పుడే కొంచెం మొదలు పెట్టండి సాధన కనీసం నూట ఎనిమిదైన రామనామం కృష్ణనామం శివనామం దేవీనామం సూర్యనామం గణపతినామం ఇది పుణ్యం సంపాదించాలండి సరే ఈ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడే చెప్పబోతాడు అర్జున పాపం కనుకుంటే ఎవరు మోక్షం పొందలేరు పాపం అనేది దాన్ని పోగొట్టుకోండి దేని చేత పుణ్యం చేత పాపం అనేది మైనస్ అండి పుణ్యం అనేది ప్లస్ అండి మేధమెటిక్స్ లో మైనస్ ఉంటే ఎవరు ఏడవలసిన పని లేదండి బ్రింజ్ ఓవర్ ప్లస్ అది దాన్ని మింగేస్తుంది అండి ఏది ప్లస్ అనేది ప్లస్ ఫోర్ మైనస్ టూ చూడండి మైనస్ అయిపోతుంది చూడండి ప్లస్ టూ మిగులుతుందండి అదేవిధంగా ఈ పాపం అనేది ఉన్నంత వరకు మానవుడికి శాంతి లేదు సుఖం లేదు మోక్షం లేదండి కనుక శ్రీకృష్ణ పరమాత్మ అధ్యాయంలో అందరికీ చక్కగా బోధిస్తున్నారు నాయన పాపం జనా పుణ్య పాపం ఉన్న వారు చాలా మంది ఏడుస్తున్నారండి అయ్యో పొరపాటు గ్రహపాటో పాపం చేశాను డోంట్ బి సారీ దుఃఖపడపాకండి ఏదో పొందేశారు ఇక దాన్ని ఏడుస్తే ఏమైనా లాభ చక్కగా ఇప్పటి నుంచి పుణ్యకార్యం జప అని చేసుకో చక్కగా జపం చేయి ఒకరానికి అన్నం పెట్టు ఇంకెవరికైనా ఉపకారం చేయి ఇంత మించి ఇంకేముంది ఏదో ఒక పుణ్యకార్యం చేస్తుంటే ఆ పుణ్యం బలం చేత పాపం ప్రసనైపోతాం అయిపోతుంది ఎవరికి మీకెట్లా తెలుసు ఈ అధ్యాయంలోని శ్లోకం పాపం జం పుణ్యు అంతవరి యొక్క పాపము పుణ్యము చేత రహితం అని చెప్తున్నారు కాబట్టి ఎంత చక్కని సిద్ధాంతం పాపం చెయ్యమని కాదు ఏదో గ్రహపాటో పొరపాటో ఎవరైనా పాపం చేస్తే పుణ్యం చేత దాన్ని పోగొట్టుకోవచ్చు అండి సరే పాపం జనా పుణ్యకర్మణోహ నిర్ముక్త భజన్ పాపం అనేది అప్పు అండి రుణం రుణం వస్తూ ఉంటుందండి అయ్యా రుణం చేసిన వాడి బాధ అందరికీ తెలుసు కదా ఎన్ని బాధలు అనుభవిస్తాడు దాన్ని పోగొట్టాలంటే ఉపాధి ఏడుస్తూ కూర్చుంటే కాదు సంపాదించండి ధనం సంపాదించి ఆ రుణాన్ని తీర్చేయండి రుణం అంటే పాపం అంటే పుణ్యం సుజం మనం హృదయంలో కొంచెం విచారణ చేయండి ఎంత పాపం ఆర్జించుకున్నావు చిన్నప్పటి నుంచి చెప్పండి ఈ పాపాన్ని పోగొట్టాలంటే ఇప్పుడు ఏదైనా ధర్మ పుణ్యకార్యం పరోపకార కార్యం ఇటువంటి గీతాశాస్త్ర పఠనం ఇటువంటివన్నీ చేయాలి కదా చెప్పండి చేయకుండా ఊరికే పాపాన్ని పెంచుకుంటూ ఉంటే జీవితం భ్రష్టం రాబోయే జన్మ మానవ జన్మ వస్తుందనే గ్యారంటీ లేదండి అందుచేత ఈ రుణం ఈ పాపం అనే రుణాన్ని ఒక ఊళ్ళో ఒక వర్తకుడు ఉన్నాడండి వర్తకుడు ఆయన రాజుగారి దగ్గరికి పోయినాడు రాజుగారి దగ్గర పోయి రాజుగారు నాకు ఒక సంకల్పం కలిగింది నిన్న ఏమో తెలుసునండి నా ఆస్తి అంతా తమరికి రాసి పెట్టాలని సంకల్పం కలిగింది అందువల్ల వచ్చానున్న రాజుగారు ఎంత ఆనందపడి వీడి ఆస్తి నాకు రాసిస్తాడు అసలే కావాల్సినంత ఆస్తుంది రాజుకి ఈ వర్తకుడు తన ఆస్తి రాసి ఇవ్వడానికి కూర్చాటండి అనేది ఆ శుభవార్త వినగానే రాజుగారికి ఎంత ఆనందమైందంటే ఆ వర్తకుడు గారు ఇటువంటి చక్కటి వార్త శుభవార్త తెచ్చారు వారం రోజులు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడు సంతోషంతో మై మర్చిపోయి ఏమండి వర్తకుడు గారు మీ ఆస్తి అంతా నాకు రాసిస్తున్నారు వారం రోజులు మా ఆతిథ్యం స్వీకరించండి అని వారం రోజులు మనకి రాజభోజనం పెట్టాడండి ఎవరికి వర్తకుడికి వారం రోజులు తిన్న తర్వాత వీడి వర్తకుడు రాజుగారికి ఒక డౌట్ కలిగిన సందేహం వీడి ఆస్తి ఎంత ఉందో తెలుసుకోవటం మంచిది అనుకున్నాడు వర్తకుడు గారు మీ ఆస్తి ఎంత ఉంది అని అడిగాడు వెయ్యి రూపాయలు అప్పు ఉన్నది అన్నాడండి అప్పు అది రాసి ఇవ్వడానికి వచ్చాడండి వీడు జరిగింది ఏమిటంటే ఏడు రోజులు ముక్కు వరకు తిన్నాడండి అది శుభ్రంగా దంచి వదిలిపెట్టాడు ఈ పాపం అనేది అప్పు అప్పు అప్పు ఎంత బాధపడతాడో ఈ పాపం ఉన్నవాడు అంత బాధపడతాడు అందుకనే పుణ్యం చేత పాపాన్ని పోగొట్టుకోమని ఈ రోజు చక్కని ప్రమాణం చెప్తున్నాడు పాపం చెయ్యమని కాదు ఏదో గ్రహపాఠం పొరపాటు ఏదో జరిగిపోయింది అనుకోండి పాపం తల చేశాడు అబద్ధం మాట్లాడాడు దొంగతనం చేసినాడు కానీ డోంట్ వరీ మీరేం బాధపడదు పుణ్యానికి చేయండి చక్కగా నామస్మరణ చేయండి ఒక ప్రాణికి ఉపకారం చేయండి దీనివల్ల ఏమవుతుందంటే ఆ పాపం భాషం అయిపోతుంది ప్లస్ మైనస్ బై ప్లస్ రెండవది పాపం కనుక పెంచుకుంటే ఏమవుతుంది తెలుసండి దీని శాసనం యూనివర్సల్ గవర్నమెంట్ ఉంచుకోండి విశ్వ శాసనం వల్ల దానికి రియాక్షన్ కలుగుతుందండి ఏమిటి రియాక్షన్ దుఃఖం ఇప్పుడు కుంటివాడు అక్కడ ఉన్నాడండి మీకు అందరికీ కాళ్ళు ఉన్నాయి మీకు వారికి డిఫరెన్స్ ఏంటి మీరు దేవుని సంతానం వాడు దేవుని సంతానం ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది చెప్పండి మనకి కళ్ళు ఉన్నాయి గుడ్డి వాడు అవస్థపడుతున్నాడు ఏ వాడు మనం అందరం భగవంతుని సంతానం కదా వైస్ డిఫరెన్స్ చెప్పండి వాడు చేసుకున్న దౌర్భాగ్యమైన కర్మ శాసన ప్రకారం దానికి పాపానికి దుఃఖం అనేది విరుస్తు దానికి ఫలితం అండి కనుక ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాడు అంటే దేవుడికి సంబంధం లేదు ఇది సమోహం అంటాడు గీతలో ఐఎమ్ ఈక్వల్ టు ఆల్ బట్ వైస్ డిఫరెన్స్ వాడి కర్మ చూచడా కనుక వాడు చేసుకున్న కర్మ ప్రకారం వాడు బాధ అనుభవిస్తున్నాడు అంటే ఇప్పుడు కర్మను శుద్ధం చేసుకుని ఆ కర్మను ఎందుకు రహితం చేయకూడదు చెప్పండి ఇప్పుడు పచ్చికట్టే పచ్చి కట్టుందండి వెలగదు ఏం చేయాలో చెప్పండి మంచి అగ్నిహోత్రంలో కనుక పచ్చి కట్టను వేస్తే దగ్గమైపోతున్నాను అగ్నిహోత్రం ఏమిటి జ్ఞానాగ్ని సో జ్ఞానం అనేటువంటిది చక్కగా తెలుసు బాగా మనం తెలుసుకుంటే ఈ పాపం అనేది కూడా అంత భాషం అయిపోతుందండి గీతలో రెండు మూడు ప్రమాణాలు ఉన్నాయి చెప్తాను వినన్నది అపిచేద పాపేభ్యోత్త పాపం చేసినప్పటి మహా పాపి అయినప్పటికి కొంచెం మార్చుకునే భక్తితో కనుక దేవుని కానీ చింతన చేసి మంచి మార్గంలోకి వస్తే సాధురేవ వాడి పేరు పాపి కాదు ఏంటి వాడి పేరు సాధు సాధురేవ సమంతి పాపం చెయ్యమని చెప్పటం లేదు ఇలా చేసినప్పుడు ఉన్నదే దాన్ని ఏదో విధంగా పుణ్యం చేత రహితం చేసుకోండి శుద్ధమైనటువంటి ఆచరణ కలిగి ఉండండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్నారు సార్ పాపానికి ఫలితం ఎప్పుడు తెలుసు అండి దుఃఖం ఏనాటికైనా దుఃఖం కలుగుతుందండి ఒక చోట హై స్కూల్లో ఏం జరిగిందో వినండి ఇంగ్లీష్ మాస్టర్ గారు వ్యాకరణం అంటే ఇంగ్లీష్ వ్యాకరణం చెప్తున్నారండి ఎవరికి పెద్ద క్లాస్ వాళ్ళకి ఆ దాంట్లో వ్యాకరణలోనండి ఎక్స్ వైఎన్స్ అని ఒక వర్డ్ వచ్చిందండి ట్యాక్ గ్రామర్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాడు ఎస్ వైఎస్ టి అనేటువంటిది దాని అర్థం తెలుసు వాక్య రచనకు సంబంధించిన సిద్ధాంతం అండి సైట్స్ వాక్య రచనకు మాస్టర్ గారు దానికి డెఫినేషన్ చెప్తున్నాడు నాయన పిల్లలరా డిఈఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాబోతున్నాడు త్వరలో మన స్కూల్కి మీరు బాగా వ్యాకరణ క్షుణ్ణంగా చదువుకోండి దీనికి డెఫినేషన్ చెప్తున్నాను కంఠర్థం చేయండి వాట్ ఈస్ మెన్ బై సింగ్ ఇట్ ఈస్ అ సైన్స్ డీలింగ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నాడు వాక్య రచనకు సంబంధించిన విజ్ఞానం పేరుక్స్ ఎస్ వైఎస్ డిఐఎక్స్ అని ఒక కంఠస్థం చేయించాడండి పిల్లలంతా గడగడ గడగడే ఒప్ప చెప్పేస్తున్నారు బై సెంటాక్స్ అంటే ఊపిరి జరకుండా చెప్పేస్తున్నారు సింటాక్స్ ఈ సైన్స్ డీలింగ్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని గప్ప చెప్పేస్తున్నారు మాస్టర్ గారు చాలా సంతోషమైంది సరేగా మరుసటి రోజు ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చాడండి మాస్టర్ గారు అదృష్టం చూడండి ఇదే ప్రశ్న ఒక పిల్లవాడిని లేపాడండి వాట్ ఈస్ బన్ బై సెంటాక్స్ అన్నాడు ఎవరు ఎగ్యుకేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ వాడు అండి పది రోజుల నుంచి స్కూల్కే రాలేదండి అసలు వాడు సరిగ్గా వాడిని లేపాడండి బట్ ఈ సింటాక్సిన్ అర్థం కావట్లేదండి గోకుంటున్నాడు బిర్ర ఆవిడ మాస్టర్ గారి సైకి చెప్పరా చెప్పరా చెప్పరా చెప్పేశాడు ఇంకా సార్ అన్నాడండి వాడు పాపం మీద పన్ను అన్నాడండి పాలసీన్ అన్నాడండి ఇన్స్పెక్టర్ గారు ఓ నీకు ఉన్న ట్యాక్స్ చాలా కష్ట ఉంటే కొత్త ట్యాక్స్ తెచ్చేవారా నువ్వు ట్యాక్స్ పాపం మీద పన్ను సార్ ఇది అనాది కాలం నుంచి ఉన్నది అన్నాడు అంటే ఏటా పన్ను దుఃఖం పాపం మీద పన్ను ఏమిటంటే దుఃఖం అని హెచ్చినట్టు వాడు అనుభవించాల్సిందే ఎవడైనా అబద్ధం మాట్లాడినా దొంగతనం చేసినా ఏదైనా పాడు పని చేసినా హి మస్ట్ సఫర్ అకార్డింగ్ టు లా విశ్వ శాసన ప్రకారం దానికి దుఃఖం అనేటువంటి ఫలితం ఆ ట్యాక్స్ చెల్లించాల్సిందేనండి ఇప్పుడు గుంటి వాళ్ళు గుంటి వాళ్ళు అందరూ చెల్లిస్తున్నారు కదా ఎందుకు వచ్చిన కర్మ చెప్పండి మనం మంచి శుద్ధమైనటువంటి కర్మ ఆచరించి భగవంతుని యొక్క పాదములు వెళ్ళి అనన్యమైనటువంటి భక్తి కలిగి జీవితాన్ని ఆనందమయంగా చేసుకోవలసినటువంటి తెలివి ఉంది కదా మనకి దాని దురుపయోగం ఎందుకు చెయ్యాలని చెప్పి కృష్ణ పరమాత్మ ప్రశ్న చేస్తున్నారండి సరే చేసి భగవంతుని యొక్క స్వరూపం చక్కగా తెలుసుకోండి భగవంతుడు చోట లిమిటెడ్ గా ఉన్నవారు కాదు మై సర్వం ప్రోతం సూత్రే మణిగణాయు అద్భుతమైన దృష్టాంతం అండి సర మాలలో దారం వలే అర్జున బ్రహ్మాండమంత అయిన కూడా చరాచర ప్రాణుల్లో నేను వ్యాపించున్నాను ఒక్క అణువు కూడా దేవుడు లేకుండా లేదండి సార్ కొందరు ఏకాంతంలో ఉండి ఎవరు చూడటం లేదు కదా దేవుడు లేడు కదా అని పాపము చేశారా అంటే అక్కడ ఏకాంతంలో దట్ విల్ బి ఆల్సో రికార్డెడ్ ఎందుకు దేవుడు దూరంగా కాదని తన హృదయంలోనే ఉన్నాడు ఎవరు పాపం చేస్తున్నారో వారి హృదయంలో కూడా దైవం ఉన్నారు ఈ విల్ బిల్ రికార్డెడ్ సుజర్ శాస్త్రంలో ఒక చక్కని శ్లోకం అన్నది ఏ కోణం నేను ఒక్కడనే ఉన్నాను ఎవరు చోట లేదని ఎవరైనా పాపం చేస్తే చాలా ఘోరం ఎందుకంటే వాడి హృదయంలోనే సాక్షి సర్వజీవు రాసులకి సాక్షి అక్కడ కాపర ఉంటున్నాడు మరి వారు లేకుండా దాని చోటు లేదు కదా ఎట్లా పాపం చేస్తావని అడుగుతున్నాడు చూడండి పాతకస్ వృజనం అంటే పాపం మరి ఆ సాక్షి దగ్గరే నువ్వు పాపం చేస్తున్నావు ఎంత ఘోరమయ్యా అని శాస్త్రకారుడు నిలదీసి ప్రశ్న అడుగుతున్నాడు కనుక భగవంతుడు లేనిటువంటి చోటు లేదు కాబట్టి జీవితంలో పాపకార్యం దుష్కార్యం దోషభూయిష్టమైన కార్యం అపకార కార్యం ఇంగ్లీష్ లో ఒక చక్క వాక్యం ఉంది జ్ఞాపకం పెట్టుకోండి do all the good you can meer entha manchi cheyagalaro antha cheyandi cho entha chakani voga do all the good you can to all the people you can at all the places you can in all the ways you can as long as ever you can mele cheptunnanu dan artham cheptunnanu entha punyam cheyagalavo entha manchi cheyagalavo antha manchi cheyandi ఎంతమందికి మంచి చేయగలవో అంతమందికి చేయండి ఎన్ని విధాలుగా మీరు మంచి చేయగలరో అన్ని విధాలుగా చేయండి ఎన్ని చోట్ల మంచి చేయగలరో అన్ని చోట్ల చేయండి ఎంత కాలం మంచి చేయగలవో అంత కాలం మంచి చెయ్యండి ఎంత చక్కని ఉపదేశం మళ్ళీ చెప్తున్నాను టు గుడ్స్ యూ కెన్ టు ఆల్ ది పీపుల్ యూ కెన్ ఇన్ ఆల్ ది ప్లేసెస్ యూ కెన్ ఇన్ ఆల్ ది వేస్ యూ కెన్ యాస్ లాంగ్ యాజ్ ఎవర్ యూ కెన్ ఇటువంటి దివ్యమైన బోధలు కనుక మన జీవితంలో ఆచరణకు పెడితే ఇంతకు మించి ఇంకేమో చెప్పండి ఒక రాజుగారికి ఈ ఆధ్యాత్మికాస్త్రంలో మూడు సందేహాలు వచ్చినాయండి ఆ పూర్వజన్మ సుకృతం వల్ల రాజుగారు ఎప్పుడు ఏదో ఒక ఆధ్యాత్మిక గ్రంథం చదువుతూ ఉంటాడు మూడు ప్రశ్నలకి సమాధానం వారికి కుదరలేదండి రాలేదు అందువల్ల తన ఆస్థానంలో ఉండే పండితుడిని పిలిచాడండి ఓ పండితులు ఆరు మాసములు టైం ఇచ్చినాను ఈ మూడు ప్రశ్నలకి సమాధానం మీరు చెప్పాలి ఈ ఆరు మాసములు మీరు ఆస్థానానికి రావాల్సిన పని ఇంటి దగ్గరే ఉండండి మీ భోజన సామాగ్రి అంతా పంపిస్తాను మూడు ప్రశ్నలు నంబర్ వన్ దేవుడు ఎక్కడ ఉన్నాడు చూ బాగా ఆలోచించండి మనకి మనకు కూడా అవసరమైన ప్రశ్నలని దేవుడు ఎక్కడున్నాడు రెండు దేవుడు ఏ వైపు చూస్తున్నాడు మూడు దేవుడు ఏ పని చేస్తున్నాడు పండితులు ఈ మూడు ప్రశ్నలు కొంచెం సమాధానం నాకు చెప్పాలి అని ఆరు మాసములు టైం ఇచ్చాడు ఆరు మాసములు టైం అయిన తర్వాత రాజుగారు అండి బ్రహ్మాండంగా ప్రకటన చేయించేశాడు దేశ దేశములకి గ్రామ గ్రామాలకి కూడా ఈ మూడు ప్రశ్నలకి సమాధానం రాబోతున్నది కాబట్టి జిజ్ఞాసులంతా రావాల్సిందని చెప్పి ఆరు మాసములైన తర్వాత ప్రకటన చేయించాడు ఈ ఆరు మాసముల లోపల ఈ పండితుడు ఏం చేసినాడో తెలుసండి వారికి వాచా వేదాంతమే తప్ప అనుభూతి లేదండి అందుచేత దేవుడు ఎక్కడున్నాడో వారికి సరిగా అనుభవానికి రాలేదు ఆ ఈ ప్రశ్నకి సమాధానం ఎట్లా చెప్తావా అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు ముందుగానే హెచ్చరికి చేసినాడు పండితులు వారు మీరు కనుక మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తాను మీ ఉద్యోగం తీసే అవతలు బారేస్తాను అన్నాడు రాజుగారు ఆ భయం చేతండి దిగులతో మంచం పట్టాడండి ఎవరు ఇంటి దగ్గర పండితుడు దుఃఖం జీతం బొమ్మా ఉద్యోగం పోతుంది ఆరు మాసంలో ఇంట్లో దేవుడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు ఏదో పుస్తకాల్లో చదవటం తప్ప అనుభవంలో ఏం తెలుసు నా కొని దుఃఖపడుతున్నాడు ఆ పండితులు వారికి ఐదు ఆవులు ఉన్నాయండి ఆవులు ఈ ఆవుల్లో ఒక చిన్న పిల్లవాడు రోజు మేపుకొని అడవికి తీసుకెళ్లి మేపుకొని తీసుకొస్తూ ఉంటాడండి ఆ పిల్లవాడు వయస్సు ఎంతో తెలుసండి పన్నెండేళ్ళండి చిన్న పిల్లవాడు ఏ చినిగిపోయిన గుడ్డలు కడుతుంటాడు అండి కానీ వాడి సంస్కారం ఎంత మంచిదంటే పూర్వజన్మలో ఏం పుణ్యం చేశాడో చిన్నప్పటి నుంచి వాడికి చక్కని ఆత్మజ్ఞానం కలిగిందండి ఎవరికి చెప్పలేదండి ఎప్పుడు అడవికి తోలుకుపోతూ ఆవుల్ని రఘుపతి రాఘవ రాజారాం పతి తపాల సీతారాం రామ రామ జయ రాజారాం రామ రామ జయ సీతారాం తారకాన్ని జపం చేస్తూ పోతుంటాడండి ఎవరు పిల్లవాడు చూడండి ఆ భక్తి ప్రభావం చేత వాడికి చక్కని ఆత్మజ్ఞానం కలిగింది ఎవరికి చెప్పలేదండి తమ యజమానుడైన పండితుడు మంత్ర మీద పడి ఏడుస్తున్నాడండి వీడు వచ్చాడు అక్కడికి తెల్లవాడు ఏమండి ఎందుకు దుఃఖంగా ఉన్నారు ఏడుస్తున్నారు కారణం ఘోరమైపోయి నీకెందుకు ఆ కదలతారు చెప్పండి స్వామి అన్నారు విషయం చెప్పాడు నేను అక్కడ పండితులుగా ఉన్నాను కొలువులో నా ఉద్యోగం కూడా పోయేట్టుగా ఉంది మూడు ప్రశ్నలు చెప్పన్నారు నాకు ఏం సమాధానం కుదరటం లేదు ఏమిటి ఆ ప్రశ్నలను పిల్లవాడు అడిగాడు చెప్పాడండి దేవుడు ఎక్కడున్నాడు ఏవైతే చూస్తున్నాడు ఏ పని చేస్తున్నాడు ఈ పిల్లవాడు ఏమన్నాడు యజమాను గారు మీరు వెళ్ళబాకండి ఆరు నెలలు అయిన తర్వాత నాకు ఒక చిన్న స్లిప్ ఇవ్వండి ఉత్తరం పండితులు వారు కొన్ని అననుకూల కారణం చేత రాలేకపోయినారు వారు చెప్పే విషయాలు వారి ప్రతినిధి వచ్చి చెప్తారు అని నాకు వచ్చిన కాగితం ఇవ్వండి నేను తీసుకుని వెళ్ళి సమాధానం చెప్తాను అన్నాడు చూడండి పిల్లవాడు భక్తి చేతి ఎంత మోఘమైన మార్పు వచ్చిందో పిల్లవాళ్ళు చూడండి జ్ఞానం అంత చక్కగా అనుభవానికి వచ్చిందని కానీ ఎవరికి చెప్పలేదు ఈ పండితులు వారు ఈ మూడు ప్రశ్నలు తీసుకుని సరిగ్గానండి ఆరు నెలలు అయిన తర్వాత రాజు కొలువులోకి వెళ్ళాడ అప్పుడు ఈ రాజుగారు ప్రకటన చేసి వేల మంది భక్తులంతా అక్కడ సమావేశమైన రాత్రి ఎనిమిది గంటలు ఇట్లాగేనండి లైట్లన్నీ చక్కగా ప్రకాశిస్తున్నాయి రాజుగారు మధ్యలో సింహాసనం మీద కూర్చున్నాడు కింద అంతే భక్త కూర్చున్నారు చెవులన్నీ ఒళ్ళంతా చెవులు చేసుకుని కూర్చున్నారు ఎందుకంటే దివ్యమైన ప్రశ్నలు దేవుడు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు కదా దానికి ఆన్సర్ రాబోతుందని చెప్పి అందరు జిజ్ఞాసలంతా వచ్చి కూర్చున్నారు సరిగ్గా ఎనిమిది గంటలకి పిల్లవాడు ఇచ్చాడని అందరు ఎదురు చూస్తున్నారు పండితులు ఎప్పుడు ఎప్పుడు ప్రశ్నలకు జవాబు చెప్తాడా ఈ పిల్లవాడు చీటీ తీసుకుని రాజుగారికి ఇచ్చాడండి ఇది సింహాసనం మీద రాజుగారు చదువుకున్నాడు ఓయో పండితులు వారికి ఆరోగ్యం బాగలేదు అనుకూల పరిస్థితి లేదు వారు చెప్పే విషయాలన్నీ ప్రతినిధి ప్రతినిధిని ఎప్పుడు గౌరవించాలండి మెసెంజర్ ఆ మెసెంజర్ పిల్లవాడు కాబట్టి వీడిని గౌరవించారు రాజుగారు రావయ్య అందరూ కెటకెట వందల మంది భక్తులు ముహూర్సాలు కూర్చున్నారు సింహాసనం మీద రాజుగారు కూర్చున్నారు ఈ పిల్లవాడు కింద నిలబడి ఆ చీటీ రాజుగారికి ఇచ్చినారు ఆ రాజుగారు ఆయన ప్రశ్నలకు జవాబు చెప్పుకో అన్నారు చెబతాను కాని ఒక క్షుభకార్యం మొదలు పెట్టేటప్పుడు దీపారాధన చెయ్యాలి దీపం వెలిగించండి ప్రమిదిలో అన్నాడండి ఎవరి పిల్లవాడు చక్కగా ఎవరి చేతో దీపం వెలిగింపజేసాడు ఒక ప్రమిదిలో తదుపరి భగవంతునికి ఆరాధన అభిషేకం చెయ్యాలి పాలు పాలు తెప్పించండి ఒక లోటాతో పాలు తెప్పించండి అన్నాడు ఈ పిల్లవాడు రాజుగారు ఒక క్లాస్ పాలు తెప్పించాడు ఇక ప్రశ్నలకు జవాబు చెప్పని సింహాసనం మీద కూర్చొని పిల్లవాడిని ఆదేశం చేశాడు రాజుగారు ఈ పిల్లవాడు ఏమంటున్నాడు చెప్తాను రాజుగారు ప్రశ్నలకు జవాబు చెప్తాను కానీ లోకంలో ఒక ఆచారం ఉంది ఏమిటంటే ఆధ్యాత్మిక విషయంలో ఎవరైనా బోధ చెబుతుంటే చెప్పేటువంటి గురువు గారు ఉన్నతమైన ఆసనం మీద కూర్చోవాలి శిష్యుడు కింద కూర్చోవాలి ఇది ఒక పద్ధతి కాబట్టి రాజుగారు నేను బోధ చేస్తున్నాను కాబట్టి నేను ఉన్నతమైన ఆసనం మీద కూర్చోవాలి శిష్యుడైన మీరు కిందకి దిగాలి నేను సింహాసనం మీద కానీ మీరు దిగాలి అన్నాడండి తెల్లవాడు రాజుగారికి సందేహం కలిగింది చుట్టుపక్కల పండితులు అందరండి ఇది సదాచారమేనా గురువు గారి పైన కూర్చోవటం శిష్యుడి కింద కూర్చోవటం న్యాయమేనా న్యాయం దిగండి అన్నారు బుర్ర గోక్కుంటూ దిగాడండి రాజుగారు వీడింకా ప్రశ్నలకు సమాధానం మొదలు పెట్టలేదు సగం ప్రాణం తినేశాడు వీడెవడం ఏ ఈ చిన్న పిల్లవాడు సింహాసనం మీద కూర్చున్నాడు ఎందుకు గురువు గారు కదా వీడు గురువు అండి ఆ పైకి కూర్చున్నాడు ఈ రాజుగారి కింద నిలబడ్డాడు ఆ పిల్లవాడు అప్పుడే ఆ చేతులు కట్టుకో రాజు అన్నాడు ఎందుకంటే శిష్యుడి చేతులు కట్టుకోవాలి నిలబడ్డాడు ఫస్ట్ క్వశ్చన్ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి రాజుగారు అడిగితే ఆ పిల్లవాడు సింహాసనం మీద కూర్చొని చెప్తున్నాడు రాజా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్తా ముందు నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి పాలు అభిషేకానికి పాలు తెచ్చారు కదా గ్లాసులో టీ అని అన్నాడు సరే రాజుగారు ఇట్లా రాజా ఈ పాలలో వెన్న ఎక్కడుందో చూపవయ్యా అన్నాడు వెన్న రాజుగారు చూస్తున్నాడు పాలలో వెన్న ఎక్కడుంది నార్త్ సౌత్ ఆ ఈస్టా వెస్టా ఎక్కడుందండి చూడు పాలలో వెన్న ఎక్కడ ఉంటుంది అండి అంతటా మరి ఎందుకు కనిపిస్తలేదు దాన్ని కాచి తోడి అంటే బేర పెట్టి మధ్యకు తొక్కేసి పెరుగు చేసి దాన్ని చిలికితే వెన్న వస్తుంది ప్లీజర్ వెన్న ఉన్నది కానీ దానికి ఒక సాధన అవసరం పిల్లవాడు అంటున్నాడు రాజా చూపిస్తాయా పాలలో వెన్న ఎక్కడుందని దీని చూస్తున్నాడు ఎక్కడ కనిపిస్తుంది ఒక సాధన చేత బయటికి వస్తుందండి చూడు పిల్లవాడు అంటున్నాడు రాజా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతున్నావే పాలలో వెన్న ఎట్లా ఉన్నదో ఆ విధంగా ప్రపంచంలో భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు ఎప్పుడు కనిపిస్తాడంటే పాలలో వెన్నని ఆ పాలని కాచిన తర్వాత ఎట్లా పెరుగైపోతే పెరుగుని తిరిగితే ఎట్లా అదే విధంగా సాధన చేత మనస్సు యొక్క విజయం చేత ఇంద్రియములు జయం చేత భగవంతుని యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి చెబితే అందరూ షౌస్ కొట్టారండి ఆహా అమోఘమైన చెప్పండి దేవుడు ఎక్కడున్నాడు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇది చెప్పండి పాలలో వెన్న చెప్తే ఇంకా అడ్రస్ లేకుండా పోతాడండి వాడు ఆ ఎప్పుడైనా అడిగితే చెప్పండి దేవుడు ఎక్కడున్నా అంటే పాలలో వెన్న మోస్తారు అంతటా ఉన్నాడు అని చెప్పండి ఇక రెండవ ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తున్నాడు రాజుగారు అడిగితే పిల్లవాడు సమాధానం రాజా దేవుడు ఏ వైపు చూస్తున్నాడా ఆ ప్రమితిలో దీపం చూడండి దీపం కొంచెం ఎత్తండి ఆ రాజుగారు దీపం ఇచ్చాడండి రాజా ది ప్రశ్న సమాధానం చెప్పి ఈ దీపం ఏ వైపు చూస్తున్నదో చెప్పవయ్యా అన్నద చూడండి లైట్ ఎవరు చూస్తుందో మీరు చెప్పండి పురుషులు చూస్తున్నగా స్త్రీలను చూస్తున్నగా నన్ను చూస్తున్నదా చెప్పండి ఇది అందరినీ చూస్తున్నదండి అది రేపు పొద్దున్న సూర్యుడు ఉదయిస్తాడు హిందువులను చూస్తాడా మహమ్మద్లు చూస్తాడా క్రైస్తవులు చూస్తాడు చెప్పండి కొంచెం సూర్యుడు గారు అందరినీ ఏక దృష్టితో చూస్తాడండి సార్ అదేవిధంగా బ్రహ్మాండం అంతటి కూడా భగవంతుడు ఓం సహస్ర దీక్ష పురుష సహస్రాక్ష అనేక నేత్రములు అనేక చేతులు ఇవన్నీ కలిగినటువంటి మహనీయులు ఎవరు పరమాత్మ వారి నేత్రం ఒక దృష్టి ఒక దృష్టి ఒకవైపు ఉండదు దీపానికి అన్ని వైపులా చూడటం అనేది ఉంటుందో అదేవిధంగా భగవంతుడు అన్ని వైపులా చూస్తుంటాడు కాబట్టి ఇక పాప భీతి తప్పకుండా కలిగి ఉండాలి ఏకాంతంలో కూడా ఎవరు పాపం చేయకూడదు మనస్సులో కానీ ఇంద్రియంతో కానీ కూడా పాపం చేయకూడదు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ ఏమండి దేవుడు ఏవైపు చూస్తున్నాడు దీపం ఏవైపు చూస్తున్నదో ఆ వైపు అంటే అన్ని వైపులా చూస్తున్నాడు సెకండ్ క్వశ్చన్ సాల్వ్ అయింది థర్డ్ క్వశ్చన్ దేవుడు ఏ పని చేస్తున్నాడు అని రాజుగారు అంటే పైన సింహాసనం మీద ఉండి పిల్లవాడు అంటాడు రాజా కొత్తగా దేవుడు ఏం పని చేస్తున్నాడు నేను చెప్పడం ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపించిందా లేదా అహంకరించిన రాజుని కిందకి దించటం భర్త కలిగిన వాడని సింహాసనం ఎక్కించడం ఇంతే నాకేమి దమ్మిడి డబ్బు లేదు నన్ను లేపి అక్కడ కూర్చోబెట్టాడు నీకు లక్షలున్నది నిన్ను దింపాడు అహంకరించిన వారిని అభిమానం కలిగిన వారిని దేహ కలిగిన వారిని దించుతాడు దేవుడు భక్తి రామనామం జపం చేసే వాడిని సింహాసనాలు ఎక్కిస్తాడు ఇంతేనం చదు పరిత్రాణాయ సాధూనా వినాశం ధర్మ సంస్థాపన భవామి ఇదండి భగవంతుడు చేసే పని అందరికి అర్థమైందా ఎక్కడెక్కడ పుణ్యం ఉంటుందో ఎక్కడెక్కడ ధర్మం ఉంటుందో అది ఉద్ధరింపబడుతుంది చూ ధర్మ రక్షత రక్షిత అని ఆ పిల్లవారు చెప్తే అందరూ షౌస్ కొట్టి పరమానంద పడ్డారన్నది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకి ఈ మాల దృష్టాంతం చెప్పి చక్కగా సమాధానం చెప్పారండి ఏ ఇక తర్వాత భక్తులు ఎన్ని రకాల వారు ఉన్నారు అని ప్రశ్న ఈ అధ్యాయంలో ఏ దాంతో అధ్యాయం పూర్తి అయిపోయింది భక్తులు ఎంతమంది నాలుగు రకాలుగా డివైడ్ చేశారండి భక్తులు అనేక రకాలుగా ఉన్నారు కానీ నాలుగుగా డివైడ్ చేశారు చతుర్విధా అర్జున నాలుగు రకాలుగా ఉన్నారు భక్తులు ఆర్తో నలుగురు వినండి నలుగురు ఆర్తో ఆర్తుడు చూడండి భక్తుడు ఇప్పుడు దేవుని చింతన చేస్తాడు కానీ మామూలు టైంలో చింతన చేయడండి ఏదైనా ఆర్తి అంటే ఏంటి జబ్బు కానీ నష్టం కానీ ఏదైనా అననుకూల పరిస్థితి కానీ కలిగితే అప్పుడు దేవుని ఆర్తి అంటే సంకటంలో వెంకటరమణుడు అదండి వెంకటరమణుడు రోజు జ్ఞాపకం చేసుకోడు సంకటం వస్తే ఏడు కాపాడు అంటాడు మామూలు రోజుల్లో నోరు పోసుకుంటాడు వాడు అటువంటి రకం ఆర్తుడు అండి సరే మంచిది అసలు లేని దానికంటే సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అని అసలు లేని దానికంటే ఏదో సంకటంలోనైనా దేవుణ్ణి చింతన చేస్తాడు ఈ రకం వాడు మొదటి వాళ్ళు చూడండి ఆర్థో ఇక రెండో వాడేవాడు జిజ్ఞాసు దేవుడు ఎక్కడున్నాడు ఏ స్వరూపంతో ఉన్నాడు వైకుంఠమా కైలాసమా ఎక్కడున్నాడు అని చెప్పి జిజ్ఞాస అంటే అనుభవం చేసుకోవాలని కాదండి ఊరికి తెలుసుకోవాలనే కుతలం వారి పేరు జిజ్ఞాసు రెండవ వెరైటీ ఆర్థో జిజ్ఞాసు అర్థార్థి మూడవ వాడు ఎవరు చూస్తుంది అర్థ డబ్బు డబ్బు కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తాడే కమర్షియల్ బిజినెస్ మ్యాన్ అనమాట వాడుతుంది ఆ దేవుణ్ణి ఊరికి డబ్బు వస్తాయి ఏమంటే దేవుడు గారు మిమ్మల్ని నేను ఆరాధిస్తాను నా వ్యాపారంలో లాభం రప్పించండి ఇంతేనండి వచ్చి బిజినెస్ ఇష్టమే తప్ప దేవుడు గారు మీరు నాకు మేలు చేయాలంటే నేను మీకు మేలు చేయాలంటే ఈ పరస్పరం మనం లావాదేవీలు చేసుకుంటాం నేను మీకు దండం పెడతాను మీరు నాకు లాభం ఈ మధ్యనే ఒక వర్తకుడు దేవుడి గారిని ప్రార్థన చేసి దేవా నా వ్యాపారంలో రెండు లక్షలు లాభం రప్పించావంటే ఈ రెండు లక్షల్లో నీకో లక్ష ఇస్తాను అన్నాడండి ఒక వర్తకుడు రెండు లక్షలు లాభం నాకు రప్పిస్తే లక్ష నీకు ఇస్తాను కానీ దేవుడు ఏం చేశాడు తెలుసు రెండు లక్షలు కాదు ఒక్క లక్షే లాభం రప్పించాడు అప్పుడు వీడు ఏమనుకున్నాడంటే దేవుడికి ఇవ్వాల్సిన లక్ష ముందుగానే పెరుక్కున్నట్టున్నాడు ఆయన అని అసలు ఇవ్వలేదండి దేవుడు గారికి అంత బిజినెస్ బిజినెస్ సిస్టమ్ అయిపోయిందండి కామ్యకర్మ కామ్యకర్మ ఏదో వస్తువుల కోసం దీనికోసం ఏ కమర్షియల్ దృష్టి అండి ఇది దేవుడు గారు నాకు ఏ లాభం చెప్తే మిమ్మల్ని ప్రార్థన చేస్తుంది ఇదేమిటంటే ఇది ఇది ఒక బిజినెస్ కమర్షియల్ ఇది అయిపోయింది అన్నది ఎలిమెంటరీ క్లాస్లో ఏం జరిగిందో తెలుసు మ్యాచ్ గారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఐదో తరగతి ఆరో వాళ్ళ జనరల్ నాలెడ్జ్కి పరీక్షించాలనుకుని ఒక ప్రశ్న ఇచ్చాడండి పిల్లలారా గుళ్ళో దేవుడు ఉంటాడు ఇంట్లో కూడా దేవుడు పటం ఉంటుంది కొబ్బరికాయ ఊళ్ళో దేవుడి కొట్టడం మంచిదా ఇంటో దేవుడి కొట్టడం మంచిదా అని మాస్టర్ గారు ప్రశ్న అడితే ఒక పిల్లవాళ్ళు అయితే సార్ ఇంటో కొట్టడమే మంచిది అన్నాడు ఎందుకు అన్నాడు ఊళ్ళో కొడితే ఒక చెప్పా ఇంటో రెండు చెప్పాలు ఉన్నాడు బిజినెస్ సిస్టమ్ అండి అంత వ్యాపార సరళైపోయిందండి అత్యంత కూడా ఏ విధంగా అర్థార్థి అర్థానికి డబ్బు డబ్బు కోసం దేవుడిని ప్రార్థన చేస్తాడండి చిన్న దృష్టాంతం చెప్తాను ఆనాడు ధృవడు చూ ధ్రువుడు సంగతి మీకు తెలుసు కదా ఏకాంతం తపస్సుకు వెళ్ళాడు దేనికి చెప్పండి దేనికి తెలుసు వాళ్ళ సవితి తల్లి సవితండి సురుచి సురుచి అనేటువంటి సవితి తల్లి ఆ తండ్రి అనేటువంటి ఆ శుద్ధోదా శుద్ధోధన కాదు వారి తండ్రి ఒడి మీద కూర్చుంటే ధ్రుడు ఉత్నపాతుడు ఉత్న పాతుడు తండ్రి గారి ఒడి మీద కూర్చుంటే ధ్రుడు సవితి తల్లి వచ్చి మెడపెట్టి గేంటి అవతల బారేస్తుంది నీకు అధికారం లేదు తండ్రి యొక్క ఒడి మీద కూర్చోటానికి అప్పుడు పాపం దిగులు పడి ఏడ్చి తల్లితో చెప్పుకున్నాడు అమ్మా తండ్రి ఒడి మీద కూర్చోవడానికి నాకు హక్కు లేదా అని ఏమంటుంది ఇట్లా ఉంది పరిస్థితి ఏం చేస్తాం భగవంతుని ప్రార్థన చెయ్యి మీకు ఏదైనా తప్పకుండా కలుగుతుంది అని చెప్పి పంపించిందండి ఎవరో ఈ సునీతి తల్లి కూతుడి దారిలో నారదుడు కనిపిస్తాడు నారదుడు కనిపించే చక్కని మంత్రం ద్వాదచాక్షడి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ద్వాదచాక్షడి ఉపదేశం చేస్తాడు తపస్సు చేసాడు ఒంటిగాల మీద బాగా ధ్యానం చేశాడు విష్ణు భగవానుడు ప్రత్యక్షమైన నాకు నైనా ఏం కావాలి అతను ఎందువరకు వచ్చాడో తెలిసం తండ్రి ఒడి మీద కూర్చోవాలనే ఉద్దేశం స్థానం ఓ పరమాత్మ నారాయణమూర్తి ఒక స్థానం అంటే ఒక వస్తువు ఒక తండ్రి ఒడి మీద కూర్చోవటం అనేటువంటి దానికోసం నేను మిమ్మల్ని ప్రార్థన చేసినాను కానీ మీ దర్శనం చేత నా మార్పు మనస్సే నేను కాదు పెంకు కోసం వెదుగుతుంటే రత్నం కనిపించింది నాకు కాబట్టి నాకు ఏ కోరిక లేదు అని చెప్పి తులిపోవతలు పారేశాడు మొదట్లో కోరికతో వచ్చాడు ఒక చిన్న వస్తువు కోసం ఒక చిన్న స్థానం కోసం వచ్చాడు కానీ భగవంతుని దర్శనం చేత అంత వదిలేశాడు అని చూడు మునీ దర్శనమే పదివేలు చాలు నాకు ఇంకేం వద్దని చెప్పి చూడు ఎంత మా మొదట్లో ఒక వస్తువు కోసం ఒక అర్థార్థి ఒక వస్తువు కోసం ఒక స్థానం తండ్రి ఒడే నేను దాని మీద కొరకు ప్రార్థన చేశాడు ఆఖరికి భగవంతుడు స్థాని తులి కోవతలు ఐ డోంట్ కేర్ ఫర్ ఎనింగ్ నాకు ఏది వద్దు మీకు దర్శనమే చాలు అన్నాడు చూడు కనుక అర్థార్థి ఇది ఒక వస్తువు కోసం మొదట్లో ఒక తర్వాత నిష్కామ నిష్కామ బుద్ధితో భగవంతుని ఆరాధించడం చాలా శ్రేష్టం అన్నది ఎందుకు అని మేము అడగచ్చు ఏమండి మన కోరిక దేవుడికి తెలప తెలపావలసిన పని ఏంటి చెప్పండి మన లోనే ముందుగా సాక్షిభూతంగా ఉన్నటువంటి వారికి మనం అప్లికేషన్ పెట్టాలనా దేవుడు గారు మా ఇంట్లో ఈ అవసరం మనకంటే ముందుగా వారికి తెలుసండి మనం ఏం చేయాలి మీ పాద కమల సేవయు చాలండి వారి పాదములకు ఒకసారి దండం పెడితే చాలండి చెట్టు మొదలకి నీళ్లు పోయండి పండు రాకపోతే అడగండి సరే పండుకి నీళ్లు పోయావలసిన అవసరం లేదండి చెట్టు మొదలకి పోయండి బ్రహ్మాండం వృక్షానికి మొదలువరంటే అర్థవసండి వారి యొక్క పాదములు కనుక ఆరాధిస్తే ఏ సుఖం రాదండి అన్ని సుఖములకి ఆలవాలమైనటువంటి బ్రహ్మానందమే వచ్చి మనం పాలిటి పడుతుందండి ఇంకా ఎందుకు మనకి దిగులు కనుక నాలుగవ మూడవ భక్తులు అర్థాత్ నాలుగవ భక్తుడు ఎవరో చూసండి జ్ఞాని ఈ నలుగురులో జ్ఞాని అట్మోస్ట్ సుపీరియర్ అని చెప్పేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉదారా సర్వయే వైతే అయితే నలుగురు గొప్పవారే మంచివారే కానీ నాలుగవ వాడైనటువంటి జ్ఞాని అందరికంటే గొప్పవాడు ఎందుకు వారికి నాకు భేదం లేదు జ్ఞానం గనక పొందితే భగవంతుడితో సమానం అయిపోతాడు బ్రహ్మ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మ జ్ఞానం కనుక కలిగితే శిష్యుడికి గురువుకి భేదం లేదు శివుడికి శివుడికి భేదం లేదండి జీవ శివ జీవ సజీవ కేవల శివ అది తాడు కట్టబడినంత వరకు పాచభక్తుడుగా ఉన్నంత జీవుడు పాశం గనక తెగిపోతే శివుడు శివుడు అయిపోతాడండి గొప్పవాడని చెప్పేస్తున్నారు ఆ జ్ఞానం అనేటువంటిది ఏనాటికైనా సంపాదించవల్ను ఎన్ని జన్మలో విధంగా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి ఒక జన్మలో స్వరూపం ఆ భగవంతుడు స్వరూపం చక్కగా తెలుసుకుని జ్ఞానం అనుభూతి జ్ఞానం అనుభూతి కలిగితే వాడు జ్ఞానే హరిస్తాడు అనేక జన్ అనేక జన్మ సంసిద్ధి పరాంగతి జ్ఞానం గలవాడు నేను జన్మలు అనే చేసి ట్రై చేసి ఆఖరికి మోక్షం పొందేస్తాడు అని ఈరోజు విజ్ఞాపారూపములకు